అర్థిస్తాం పరుషు తరవకు దేవ మీకు వందాలనైనా గొప్ప తండ్రి మీ స్థుతుల స్వసాలనైనా అబ్రహాం ఇసాకు యాకోకుల గొప్ప దేవ మీకు వందాలైనా మా పితరుల దేవ మీకు వందాలు తండ్రి ప్రభావ మమ్మల్ని ప్రేమించినారు ప్రభావ ఏ యోగ్యత లేని మీరు రక్షించుకున్నారు మీ విడుదలగా స్వీకరించినారు పరుషుతాత్మ అభిషేకం అనుగరించినారు కృపారు అనుగరించినారు తండ్రి యువరాత్రులు మీరు మమ్మల్ని కాచి కాపాడినారు ఇన్నాళ్ళు మీరు మాకు సైకిల్గా ఉన్నందుకు మీకు ఎంతో వందాలు ప్రభావ ఆయన ఇక సాయంత్రం సా ప్రభావ మిమ్మల్ని దర్శిస్తున్న ప్రభు మమ్మల్ని మీరు మమ్మల్ని ఓ ప్రభావ్ ఆదరించమంటూ ప్రార్థిస్తున్నాం మీ కృపాలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం మీ యొక్క వాక్యాన్ని జ్ఞానిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపి దయచేయండి సరే అపమిత్ర నుంచి విడల దయచేయండి మేము పరిశుద్ధంగా మిమ్మల్ని స్థితించాలి ఎందుకంటే మీ సన్నిధికి రావాలంటే మేము పరిశుద్ధంగా ఉండాలి మీరు అతి పరిశుద్ధులు ప్రవ్వ అతి అడుగు పెట్టలేరు అన్నారు ప్రవ్వ అవునైనా కానీ మీరు ఒక చిన్న గుంపును అందులో నడిపిస్తున్నారు ప్రవ్వ అందులో మేము ఉండాలని ఆశపడుతున్నాం ప్రభావ మా హృదయాన్ని తృప్తిపరచండి ఆశను తృప్తిపరచండి అవునైనా ప్రతి చీకటి దురాత్మ అంధకార మంత్రశక్తులను ఈసాన పాత్రలో బంధించండి ప్రభావ నైనా మరి మరీ విశేషమైన అద్భుతాల చేత మరీ విశేషమైన తన మహత్కార్యముల చేత తనమలి మీ యొక్క వాక్యాన్ని స్థిరపరిచిన నైనా ఆ యొక్క మార్పు చివరి అధ్యాయంలో మేము చూస్తున్నాం ఆ వాక్యాన్ని ప్రభా అవునైనా వాక్యం వినగానే బెలగానే ప్రభావ అద్భుతాలు జరిగినాయినైనా కాబట్టి మా సేవ జీవితాలు ఆ రీతిగా జరగబోతుంది మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు దాని కొరకు మేము సిద్ధపడాలా ప్రభావ ఐహిక విచారాల చేత తని మళ్ళీ శారీరకమైన కోరికల చేత తని లోక విచారాల చేత మేము కొట్టుకొని పోకుండా ప్రభావ వాటన్నిటిని ఛేదించుకోవాలని మిమ్మల్ని చూస్తూ ముందు ఎందుకంటే మీరు వీటన్నిటికంటే గొప్పవారు అలా కాబట్టి నేను ఈ యొక్క మేము మీ యొక్క వాక్యంలోని సకలం గ్రహించడానికి ప్రయాసపడుతున్నాం తండ్రి అనేక మంది అభ్యంతరపడి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు మీరు చెప్పిన వాక్యం ఎంతోమంది విన్నారు కానీ ప్రభా అనేక మంది అభ్యంతరపడినారనైనా ఈరోజు కూడా అదే జరుగుతుంది ప్రభావ మేము ప్రకటిస్తుండగా అనేక అభ్యంతరపడి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినాయన కానీ మీరు మమ్మల్ని ఎప్పుడు విడవరని వాగ్దానం చేస్తారు నేను ఎన్నడను విడవను ఎడబన్నారు ప్రభావ కాబట్టి ఆ వాక్యానికి తగినట్టు ఓ ప్రభావ మేము ముందుకు వెళ్ళేలాగానే సేపడండి ప్రభావ ఇందులో అనుమానించేది లేదు మీ యొక్క వాక్యం మేము ఎట్టి అనుమానించడానికి వీల్లేదు ప్రభ కాబట్టి మా విశ్వాసాన్ని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ఆయన అనుమాన లేకుండా ప్రభా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తాం ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా ప్రభావ మేము మిమ్మల్ని అనుమానించొద్దునైనా అవును ప్రభా మీరు ప్రతి క్షణం కంట్రోల్లోనే ఉన్నారనైనా మా పరిస్థితులను మీ యొక్క కంట్రోల్ అదుపులోకి తీసుకున్నారనైనా కాబట్టి తనని మేము నిర్మలంగా మీ అందు మనసాక్షి కలిగి ఓ ప్రభా తను మళ్ళీ ఎటువంటి విషయంలో కలవరపడకుండా ధైర్యంగా ముందు పోయే బిడలుగా తయారు చేయండి ఎక్కడ చూసినా అలా జడి అయినా కానీ మేము భయపడడానికి వీల్లేదు ప్రభా సమస్తము మీ ఆధీనంలో ఉంది ప్రభా మీ ఆజ్ఞ లేకుండా ఏది నెరవేర్తలేదు నైనా ఆ విషయాన్ని మేము గ్రహించగలుగుతున్నాం ఈ దినం ప్రభావ కాబట్టినైనా మీ అందు తన మళ్ళీ ముందుకు పోలాగిన సేపడండి ప్రభావ మా చింత యావత్ మీ మీద మోపుతుండగా మాకు విశ్రాంతి దయచేసి ఓ ప్రభా మమ్మల్ని మీ కొరకు సాక్షులు పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క సాయంత్రం ఏడవ బూరకు సంబంధించిన చివరి బూరకు సంబంధించిన అంశాలు మేము ధ్యానిస్తున్నాం అయినా మరికొని మా మాట్లాడండి వాటిని సత్యాలను గ్రహించే అవును ప్రభావ మా హృదయాల్లో భద్రపరచుకోవాలా అవలంబించుకోవాలా అనుభవాలకు అనుభవపూర్వకంగా ప్రకటించాలా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని నంది నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధనామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమె ఈరోజు ఫిబ్రవరి పదవ తారీఖు రెండు సంవత్సరం బెబలోరిని తిరిగి వరకు ప్రకారంగా మనం వారం నుంచి ఏడవ దూత ఊదు కాలంలో దేవుని యొక్క మర్మము సమాప్తమగును అన్న అంశం గురించి మనం ధ్యానిస్తున్నాం ఆ మర్మంకు సంబంధించిన విషయాలే మనం చేస్తున్నాం బైబుల్లో ఎన్నో మర్మాలు ఉన్నాయి కదా పాత నిబంధన కాలం మొదలుకొని కృత నిబంధన కాలం వరకు ఎన్నో మర్మాలు ఉన్నాయి ఆ రోజే కాకుండా ఇప్పటికీ కూడా ఎందుకంటే ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు శిష్యులతో మాట్లాడతాడు నాకు ఇంకా ఎన్నో విషయాలు మీతో పంచుకోవాలని కానీ ఇప్పుడు సమయం లేదు నేను వెళ్ళిపోక తప్పదు ఈ లోకాన్ని విడిచిపెట్టి కానీ నేను వెళ్ళిపోతే మీకు మంచిది ఎందుకు నేను వెళ్ళిపోతేనే నేను మీకు ఒక వేరొక ఆదరణకర్తను పంపగలను అతను వచ్చినప్పుడు నాలోనివే తీసుకొని మీకు అన్నింటినీ జ్ఞాపకం చేయనున్నాడు కాబట్టి ఆయన మర్మాలు ఇంకా వెల్పర్సన్ ఉన్నాడు అక్కడికి ఎండు కాలేదు ఆయన ఇంకా వెల్పర్స్తున్నాడు మర్మాలు కాబట్టి మనం ఎన్నో మర్మాలకు సంబంధించిన విషయాలు ధ్యానిస్తున్నాం మరి విశేషమైన మర్మమ్మ చూడండి పోయినవారం నుంచి మనం ఒక అదే పోయినవారమే ధ్యాని ఆరంభించినాం ఇది ఇది నిజంగా మర్మమ్మ కాదనే విషయం మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇంగ్లీష్లో ర్యాప్చర్ అంటాం తెలుగులో ఎత్తబడట అంటాం సంఘం ఎత్తబడట అన్న బోధ కానీ ప్రభు మనకు చూపించింది ఎన్నో వాక్యాలతోని ఆధారంతో తోని చేస్తే ర్యాప్చరా రిజరక్షనా ఈ రెండు విషయాలు ర్యాప్చర్ అంటే ఎతబడట రిజరక్షన్ అంటే పునరుద్ధానం పొందుట పునరుద్ధానం జరుగుతుందా ర్యాప్చర్ జరుగుతుందా ఈ అంశం గురించి మనము ధ్యానిస్తున్నాం మనకు తెలుసు పునరుద్ధానం అనేది ఒక మర్మం అందుకే పౌలు ఈ మర్మం గురించి కొనసాగు రాష్ట్ర పత్రికల్లో మనం చూపించిం పోయినవారం ప్రభో సహోదరులారా మీకు మర్మము మీకు సంగతి తెలియక ఉండటం నాకు ఇష్టం లేదంటాడు కాబట్టి ఇది ఏందా మర్మం అన్న విషయం గురించి మనం పునవరచి ధ్యానిస్తున్నాం చాలా బాగా అర్థం చేసుకోండి ర్యాప్చరా రెజరక్షనా అనే విషయం అయితే ఇది మన వాక్యం అంశం ర్యాప్చర్ వర్సస్ రెజరెక్షన్ అని కూడా అనుకోవచ్చు లేక కొంతకాలం కిందంటే నేను మీకు చూపించిన ర్యాప్చరా లేక రెకనింగా రెండు పదాలు ఉన్నాయి ఇంగ్లీష్లో రెకనింగ్ అనే పదం ఉంది ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయనని ముఖాముఖిగా చూడడం అనేది రెకనింగ్ అంటాం ఇంగ్లీష్లో రెకనింగ్ అంటే నీ కనులతో ఆయనని ముఖాముఖిగా చూడడం కాబట్టి ర్యాప్చర్ అనేది అమాంతంగా మాయం కావడం దాని అర్థం ర్యాప్చర్ అనే పదం అర్థం అదొక ఫ్రెంచి భాష నుంచి బయటకు వచ్చింది పదము ర్యాప్చర్ అంటే సీక్రెట్గా సంగము మాయం కావడం అసలు మీనింగ్ అది సీక్రెట్గా అంటే రహస్యంగా సంగము మాయం కావడం ర్యాప్చర్ అంటారు కానీ మతైసు వార్త ఇరవై నాలుగు మన ప్రభు మాట్లాడుతున్న విషయం ఏంది ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏ రీతిగా ఉంటుంది అంటే మెరుపు తూర్పున ఉదయించి పడమటి వరకు ఏరీతిగా అగుపడునో అలాగనే మనుషుకుమార్ రాకన్నాడు అంటే సీక్రెట్గా అవుతుందా చూడడా సరే మతైసు వార్త ఇరవై అధ్యాయం మీకు అది చాలా అవసరం ఎందుకంటే సీక్రెట్ గా చర్చి మాయమైపోతుందా లేక ఆయన బాహాటంగా లేక ఆయన దొంగవల్ వస్తున్నట్టే నిజంగా దొంగ చెప్ప దొంగవాలి అంటే రాత్రి ఎప్పుడో దొంగ వచ్చి పెట్టాడు మనం నిద్రమైట్టం దోచుకొని పోతాడు ఆ రీతిగానా దొంగవాలి అంటే అర్థం దొంగవాలే వస్తాడంటే ఆయన సమయము ఎవరికి తెలియదు ఆయన వచ్చే టైం ఎవరికి తెలియదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దొంగ చెప్పి రాడు కదా కాబట్టి ఆయన టైం ఆ రీతి వచ్చే టైం ఆ రీతి ఉంటుంది మనకి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు చూడండి మతేశ్వార్త ఇరవై నాలుగవ అధ్యాయము మెరుపు ఎన్నో వచ్చు ఇరవై ఇరవై ఏడవ వస్తుంది చూడండి మెరుపు తూర్పున పొట్టి పడమటి వరకు ఎలాగో కనబడునో అలాగే అలాగే మనసుకు మన రాకడయు వండును కాబట్టి మనం పోయిన వరం ఏం చూసినామంటే గలలీలారా మీరు ఎందుకు ఏ రీతిగా తేలి చూస్తున్నారు ఈ యేసు ఏ రీతిగా కొనిపోబడనో ఆ రీతిగా తిరిగి వచ్చును అంటే ఆయన ఈ భూమి అడుగు పెడతాడు అన్న విషయాన్ని మనం ఎక్కడ చూసినాం ఎంతమంది జ్ఞాపము అని చెప్పండి ఆయన ఒలి వాళ్ళ కొండ మీద పాదములు పెడతాడనేసి గ జకరే గ్రంథాలు చూసినాం మనం జకరే గ్రంథాలు చూసినాం మనం ఆయన ఖచ్చితంగా ఈ లోకంలో అడుగు భూమి మీద అడుగు పెడతాడు నుంచి ఏ రీతిగా కొనిపోబడినో ఆ రీతిగానే వస్తున్నాడు కాబట్టి బాగా అర్థం చేసుకోండి పావులు తెసలు రాష్ట్ర పత్రికలో ఈ విషయం మాట్లాడి బ్రదర్ అంటారు చాలామంది ఏంటి ఆయన మేఘంల మీద తిరిగి రానంటారు కాబట్టి మేఘముల మీద తిరిగి వచ్చినాక మనమందరం అక్కడ మేఘముల మీద కొనిపోబడతాం ఇవన్నీ వాక్యాల జ్ఞాపకం చేస్తాడు చేసేయమంటారంటే చూడండి మధ్యలోనే ఉండిపోతున్నాయి ఆయన కానీ దూత చెప్పిండేంది ఆయన ఈ లోకంలోకి వస్తానడు జకరే గ్రంథంలో చూసిన ప్రవేశం మీద ఆయన ఈ లోకంలో అడుగు పెడతాడు భూమి అడుగు పెడతాడు కాబట్టి అంటే చెప్పేది ఏంటంటే ఆయన వచ్చే విధానం ఏ రీతిగా ఉంది అనేది మనం ఇప్పుడు జరిచిన మర్మం మీరు అనొచ్చు చాలా మంది నాతో ఇదే ఆర్గ్యూ చేశారు పాస్టర్స్ కానీ చాలా మంది సేవకులు చాలా మంది సేవకులు ఒకరు కానీ ఇద్దరు కానీ చాలా మంది నాతో నెట్టి ఆర్గ్యూ చేస్తారు నేను ఎత్తబడే సమయంలో నమ్ముతున్నాను నువ్వు నమ్మవు అంత మాత్రం నాకు విశ్వాసం అంత మాత్రం అంత మాత్రం నేను పరలోకానికి పోనా అని నాకు ప్రశ్నిస్తూ ఉంటారు చాలా మంది అంత ఇంపార్టెంటా ఈ విషయం ఎత్తబడుట అన్న విషయం ధ్యానించడం అంత ఇంపార్టెంటా చాలా మంది అన్న ఏముంది అందరూ ప్రభునే స్వీకరిస్తారు అందరూ ప్రభునే స్థుతిస్తే అందరు రక్షణ పొందుతున్నారు అందరు బాప్సం పొందుతున్నారు అందరు ఆయన గురించి ప్రకటిస్తారే మరి ఈ సత్యం తెలియకపోవడం వలన జరిగే నష్టమేంది అంటే ఏమని జవాబు చెప్పండి మీ మైండ్లో ఏమైనా ఉందా జవాబు చెప్పండి ఇదేమన్నా ఇంపార్టెంట్ టాపిక్ కా రెండు వారాలు ధ్యానించడానికి కోరుకుని మీరు ఎవరైనా అడిగిన ప్రశ్న నేను మీకు జవాబు చెప్పండి ఆయన రాకడానికి సంబంధించిన విషయం ఇంపార్టెంటా కాదా క్రిస్టియన్స్కి మళ్ళీ అందరూ ఒకటేసారి ఎస్ అంటున్నారు నో అంటున్నారు ఇప్పుడు ఎస్ అంటుందా మళ్ళీ ఆయన రాకరకు సంబంధించిన విషయము ఇంపార్టెంటా కాదా మనం అందరం ఆయన రాకర కొరికే కనిపెట్టుకున్నాం కదా ఇప్పుడు రెండవ రాకర సంబంధించి మళ్ళీ ఆయన రెండవ రాకరకు సంబంధించిన సంబంధించిన ఇంపార్టెంట్ కాకపోతే ఎందుకు ధ్యానించాలా ఎందుకు ఇంత టైం పెట్టాలా అని నేను రివర్స్ ప్రశ్న వేస్తేమో జగబాబు అవసరమా కాదా ఎందుకు అవసరం అంటే ఆయన వచ్చే విధానము ఆయన ఏ రీతిగా రాబోతుండో ఆయనకు రా ఆయన రాకర సూచనలు ఏందో నువ్వు తెలుసుకోకపోతే ఆయన వచ్చే టైంకి నువ్వు ఎక్కడుంటావు యథావిధి గుట్టకంలో ఆయన వచ్చేసి వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంది అంటే నేను నువ్వు నరకం పోయినట్టే కదా అంటే ను ఆయన రాకడానికి గుర్తుపట్టినట్టే కదా మనం అదే విషయాన్ని ఎన్నిసార్లు ధ్యానిస్తూ ఉంటాం పాత నిబంధన దేవుని బీడలందరూ మూడు సంవత్సరాలు మన ప్రభుకు ముందు మొత్తం మర్చిపోయినారు మెస కుట్టబోతుండో అన్న విషయము మర్చిపోయారు త్రీ ఇయర్స్ సైలెంట్ పీరియడ్ అంటాం దాన్ని బైబిల్లో చరిత్రలో మలాకి గ్రంథం మొదలుకొని మత శువార్త వరకు మూడు సంవత్సరాల గ్యాప్ అంటాం సైలెంట్ పీరియడ్ అంటాం ఇంగ్లీష్లో నిర్మానుష్యం కాలం నిర్మానుష్య కాలం అంటారు దాన్ని తెలుగులో ఏం జరిగింది త్రీ ఇయర్స్ అంటే ఎవడి పనులు వాడు వెళ్ళిపోయాడు ఎవడి లోకంతో వాడు వెళ్ళిపోయాడు ఏమో సంపాదించుకుందాం ఏదో సంపాదించుకుందాం అని ఆయన పుట్టిండు పుట్టే ఎవడు గ్రహించలేకపోయాడు ఎవడు అనే స్థలం ఇవ్వలేదు ఇంటికి ఇంట్లో ఆయన రక్షకుడు ఈరోజు ఉదయించనిషి ఎవడు గ్రహించగలిగిండు గొల్లలు గ్రహించగలిగినారు తూర్పు దేశపు గెనులు గ్రహించగలిగారు కానీ తన సొంత ప్రజలే గ్రహించలేకపోయినారు ఎండ టైమ్స్లో కూడా టైం ఉంటుందని చెప్పి ఆయన తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొన క్రిస్టియానిటీలో ఉండదు అది ఎందుకంటే ఇగో ఇప్పటిది ఇంత అవసరమా బ్రదర్ ఈ విషయాలు అవసరమా అని ఆర్గ్యూ చేసే పాస్టర్స్ మళ్ళీ ఏం జరుగుతుంది చెప్పండి ఆయన వచ్చినప్పుడు చెప్తారు సకల గోత్రంల వారు రొమ్ము కొట్టుకొంటూ పరిగెత్తిపోతారు భయపడి ఎందుకు మేము ధ్యానించింది ఏంది జరిగిందేంది మాకు చెప్పబడ్డ వాక్యం ఏంది మేము స్వీకరించిన వాక్యం ఏంది ఇప్పుడు జరుగుతుంది ఏంది అని భయపడి పరిగెత్తిపోతారు మేం విన్న వాక్యం ఏంది మేము చూస్తున్న సత్యమేంది అంటే మోసపోయినట్లే కదా అందుకే ఆయన అన్నాడు మత్స్సు వార్త అదే అధ్యాయంలో ఎవడునూ మిమ్మల్ని మోసపరచ కొనకుండా మొదటి సూచన అది ఆయన రాకడక ముందు మొదటి సూచన అది ఫస్ట్ సూచన ప్రవ్వా నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏవి ప్రవ్వా అని మత్స్య అడుగుతున్నారు ఈనాలు అధ్యయంలో ఆయన అంటుడు ఎవడునూ మిమ్మల్ని మోసపరచ చూచుకొనుడి అన్నాడు కాబట్టి ఆయన ఎందుకు హెచ్చరించడో బాగా అర్థం చేసుకోండి ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా ఎవడనే కావచ్చు అది నేను కూడా కావచ్చు వెలుగుదూత రూపంగా రావచ్చు కదా ఎంతమంది సేవకులు వాడే వెలుగుదూత లాగా వస్తే మళ్ళీ వాడి అనుచరులు కూడా రావచ్చు నువ్వు గ్రహించలేని స్థితిలో అంటే మోసపోతావు కదా కాబట్టి ఎవరినూ ఎవరిన కావచ్చు వాళ్ళు మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు అన్నాడు కాబట్టి మళ్ళీ మిమ్మల్ని పరిశీలించుకోవాలా ఈ బోధ రెకనింగ్ అంటే ముఖాముఖిగా ఆయనని కలుసుకోవడం చూసుకోవడం మత్ేశ్వర్ తిరుమల దేవుల్లో అదే అంటున్నాడు ఆయన ఆయన తిరిగి వచ్చినప్పుడు ఎవరిని ఏ ఏ పని వాడు ఏ దాసుడు పనిలో నిమగ్నం ఏంటో వాణ్ణి కనుగొని మెచ్చుకుంటాడు కాబట్టి రెకనింగ్ అంటే ఆయనని ముఖాముఖిగా చూడడం ర్యాప్చర్ అంటే రహస్యంగా మాయంగా అవడం కాబట్టి ఇప్పుడు చెప్పండి మీరు ఇది పాత కాలంలో ఎక్కడ లేదు బ్రదర్ అని చెప్తున్నాం అనుకో ఎందుకు లేదు బ్రదర్ అనేసి ఒక ఫాస్టర్ చెప్తుంది నేను విన్నా పాత కాలంలో కూడా ఒక సూచన ఉంది బ్రదర్ సంఘం ఎత్తబడుటా అనేది అది నేను మీకు చూపిస్తాను అని చూపించండు నేను నన్ను అవును మంచిగా ఉంది వినడానికి ఎందుకంటే మోసం ఎటుదో బాగా అర్థం చేసుకోండి ఎందుకంటే ఎవరిని మిమ్మల్ని మోసపరచుకుండా చూసుకున్నాడంటే ఒక పెంతగోస్త పాస్టర్ ద్వారా ఇది బయటకు వచ్చింది ప్రపంచంలో అందరు విన్న చాలా కూడా విన్న నోవా జల కాలంలో నోవా ఓడ దివరాత్రులు అయితే నలభై దినములు వర్షం పడ్డప్పుడు దివరాత్రములు ఆ జలము ప్రళయంలాగా వచ్చినాక ఏం జరిగింది ఓడ ఎత్తబడింది ఓడ నీటి పైకి ఎత్తబడింది మధ్యాకాశానికి ఎత్తబడింది కాబట్టి సంగం కూడా ఎత్తపడతా నువ్వు నీతిమంత్రులు లాగుంటే తన తరంలో నువ్వు కూడా ఎత్తపడుతావు బ్రదర్ అని చెప్పిన బోధ నేను విందా నేను ఇమ్మీడియట్ నన్ను అవును ఎత్తబడిన వాడవాళ్ళకి లేదా భూమి వచ్చిందా లేదా అట్లా మాయం కాలేదు కదా అక్కడ నుంచి మీకు అర్థమవుతుందా ఎట్లా మోసపోతారు నేను కూడా మోసపోయేవాడిని ఆల్మోస్ట్ మోసపోయినవాడిని కానీ ప్రభు తన ప్రేమను బట్టి బయటికి తీసుకొచ్చింది మోసపోకు ఎందుకంటే అది కరెక్ట్ కాదని తర్వాత ఇంకా ఎన్నో ఉన్నాయి ఇటువంటి విషయాలు మీకు ఇప్పుడు నేను అన్ని అన్నీ ఒకేసారి నేను మీకు చెప్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు అంటే మీకు అర్థం కావాలా ఉదాహరణకి పరుశుద్ధులందరూ ఎత్తబడినాక మిగిలిపోయరు చెప్పండి వాళ్ళ బోధ ప్రకారంగా ఎత్తబడే సంఘానికి సంబంధించిన బోధ ఏంటంటే పరుషులందరూ ఎత్తబడతారు పాపులు విడవబడతారు అవును విడి విడవబడినాక వాడికి ముద్రెందుకు ఆరు వందల అరవై ఆరు ముద్రెందుకు ఎవడన్నా ఇది ఏ పాస్టర్నే ప్రశ్నిస్తుండ ఎవరన్నా కాంగ్రిగేషన్ ప్రశ్నిస్తారా విడబడ్డ వాళ్ళు పాపే కదా మళ్ళీ వాడికి ఎందుకు ఆరు ముద్ర వాడు ఆల్రెడీ సైతాన్ మనిషే కదా పాపి విడబడ్డాక వాళ్ళు సైతాన్ మనిషే కదా మళ్ళీ సైతాన్ మనిషి కూడా మళ్ళీ స్పెషల్గా ఎందుకు ముద్రించారు ముద్రించిన ముద్ర ఎవరు పొందరో వాళ్ళు ధన్యులు ముద్ర ఎవరు పొందరో వాళ్ళకి శ్రమలు మళ్ళీ ముద్రించ అంటే ఆల్రెడీ పాపి కదా మళ్ళీ వాడికి ఇంకేం స్పెషల్గా ముద్ర అవసరం మనం ఇయ్యం ఇటువంటి ప్రశ్నలు ఎందుకంటే మనం బ్లైండ్ గా వింటూ ఉంటాం ఈ యుగ దేవత అట్లా మోసం ఇస్తూ ఉంటుంది సరే దానికి సంబంధించిన విషయాలు నేను ప్రతి డీటెయిల్కి చూపించాను కానీ ఈరోజు మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఈ బోధ ఏ రీతిగా స్ప్రెడ్ అయింది అనేది దానికి రెండు విషయాలు రెండు మూడు విషయాలు మీకు చూపించినాకనే దాన్ని తీసుకుని వెళ్తాను మొదటిదిగా వాళ్ళు చెప్పే బోధ ఏంటంటే అంటే ర్యాప్చర్ కల్ ర్యాప్చర్ కల్ట్ అంటాం కల్ట్ అంటే అబద్ధ బోధని ప్రచారించే గుంపు అది ర్యాప్చర్ కల్ట్ అంటే కల్ట్ అంటే ఒక బోధ గుంపు మోసపరిచే గుంపు అన్నట్టు కాబట్టి ఈ ర్యాప్చర్ అనే బోధని ప్రకటించే వాళ్ళంతా ఒక గుంపు అన్నట్టు ప్రపంచంలో విస్తరించింది అయితే మన చర్చ్ చరిత్ర సంఘ చరిత్ర కాలం మనం ధ్యానిస్తే మొదటి దశాబ్దం మొదలుకొని ఈరోజు వరకు అంటే రెండు వేల సంవత్సరాలు కదా రెండు సంవత్సరాలు చర్చ్ హిస్టరీ నిన్నకు కూడా చరిత్రనే గతం అంతా సంబంధించింది కానీ అపోస్ట్ల కాలము అంటే మొదటి దశాబ్దం మొదలుకొని పద్దెనిమిది సంవత్సరాల వరకు ఎవరు ఈ ఎత్తబడే సంఘం సంబంధించిన బోధ ఎక్కడ ధ్యానించినట్టే మనం చూడండి ఎందుకంటే చర్చ్ హిస్టరీ అదే నేను చర్చిస్త పుస్తకాలు ఉన్నాయి చరిత్రాత్మకమైన పుస్తకాలు కాబట్టి ప్రతి దశలో సువార్త ప్రకటించడము దేవుని వాక్యాలు ప్రకటించడము ఆ దేవుని బోధ సంబంధించిన విషయాలు ప్రకటించడం ఇవన్నీ మనం చూస్తాం కానీ పద్దెనిమిది సంవత్సరాల వరకు సంఘం ఎథబడట అన్న బోధ ఎక్కడ అంటే పద్దెనిమిది సంవత్సరాల తర్వాతనే స్టార్ట్ అయింది బోధ అంటే మనం ముత్తాతలు ఒకవేళ రక్షణ వాళ్ళకి వెళ్ళదు ఆ బోధ వాళ్ళు వినలే ఆ బోధ ఎయిటీన్త్ సెంచురీ ముందు లేదా బోధ 1850 ఫిఫ్టీ తర్వాత బోధ వచ్చింది ప్రపంచంలోకి అవన్నీ నేను మీకు చూపిస్తా ఈరోజు చూపించను వచ్చే వారం చూపిస్తా చరిత్ర ఈ రోజు మటు వాక్యం మీద ఆధారపడతాం మనం కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే పోయిన వారం చూపిస్తున్న క్రైస్తవ గుంపులు మూడు మొదటి గుంపు శ్రమకి ముందు సంఘం ఎత్తబడుట అనేది చాలా పెద్ద గుంపు శ్రమ చూడకుండా ఎత్తబడే గుంపు అనేది పెద్ద గుంపు ప్రపంచాత్మకంగా అన్ని రకరకాల అందులోకి వచ్చేస్తే దగ్గర దగ్గర ఒక 95% ఫైవ్ పర్సెంట్ చర్చస్ అన్నీ శ్రమలకి ముందే సంఘం ఎత్తబడుతుంది అని నమ్మే చర్చిలు అందులో ఏ డినామినేషన్ అంటే కాదు చాలామంది డినామినేషన్స్ అంటే ఎబరనోడని బ్యాప్టిస్టోడని వెస్లీ అని ఇదని అదని వ్యత్యాసాలు ఉంటాయి కదా అవన్నీ ఒకటే గుంపు నైంటీ ఫైవ్ ఎందుకంటే అవన్నీ నమ్మేది ఒకటే సంఘం ఎత్తబడుతుంది శ్రమలు చూడకుండా నేను ఎత్తబడతా అనేది పరిశుద్ధులందరూ శ్రమలు చూడకుండా ఎత్తబడతారు అనేది నైంటీ ఫైవ్ గుంపులు ఉంటాయి అట్లా ఆ తకిన 5 పర్సెంట్లనే తేడాలు కనిపిస్తుంటాయి తక్కిన ఫైవ్ పర్సెంట్ ఎట్లుంటాయంటే ఆ ఫైవ్ పర్సెంట్లో నేను అనుకుంటా బహుశా ఒక టూ శ్రమల తర్వాత ఎత్తబడుతుంది సంఘం ఒక చిన్న గుంపు అది ప్రపంచంలో చర్చ్ శ్రమలన్నీ ముగిసినాకనే సంఘం ఎత్తబడుతుంది అనేది అదొక చిన్న గుంపు అయితే ఈ రెండు గుంపుల మధ్యలో ఉన్నది రిమైనింగ్ గుంపు అది ఇంకొక టూ అనుకుంటా అప్రాక్సిమేట్లీ ఆ మధ్యలో ఉండే గుంపు ఏమంటుందంటే శ్రమలకి శ్రమలు ఆరంభమై మూడున్నర సంవత్సరాలకి సంఘం ఎత్తబడుతుంది అనేది ఒక బోధ ఈ ఒక గుంపు ఈ మొదటి గుంపుని ప్రీ ట్రిబ్ంపు అంటాం ప్రీ ట్రిబ్ ప్రీ ట్రిబ్ ప్రీ ట్రిబర్స్ అని కూడా నన్ను పదం ప్రీ ట్రిబర్స్ ఆర్ ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ అంటారు బోధ ఇంగ్లీష్లో శ్రమలకు ముందు ఎత్తబడడం అన్న బోధ అది మూడవది శ్రమల తర్వాత ఎత్తబడుతుంది అనేది మూడవ గుంపు శ్రమల మధ్యలో శ్రమల ఆరంభమై మూడున్నర సంవత్సరాల మధ్యలో ఎత్తబడేది అనేది ఏమంటారు దాన్ని మిడ్ ట్రిబుల్ మిడ్ ట్రిబుల్ ట్రిపులేషన్ అంటే శ్రమ ట్రిపులేషన్ అంటే శ్రమలు వేదనలు కాబట్టి శ్రమలకి మధ్య శ్రమల ఆరంభమైన మూడున్నర సంవత్సరాలకి మధ్యలో సంఘం ఎత్తబడతాది అనేది మూడు గుంపుల బోధ కాబట్టి సరే మనం తీర్మానించుకోవాలి మనం ఏ గుంపుకు సంబంధించిన వాళ్ళు ఎందుకంటే పాట అదే వాడతాం కదా ఏ గుంపులు అంటేవో గుర్తి తెలుసుకునే పాట పాడతాం మనం మనం ఏ మూడు గుంపులు ఉన్నావు మనకు తెలుసు మొదటి మూడు గుంపులలో మనం ఎప్పుడు ఉండం ఏ గుంపులు ఉంటాం నాలుగవ గుంపు అది ఎక్కడుంటుంది ఈ మూడిటితో సవాసంలో ఉండదు అది అది నాలుగవ గుంపు ఎప్పుడు బయట ఉంటుంది ఎందుకంటే లోపల ఉంటే దాని దుస్థితి నీ కూడా పడుతున్నాడు వాక్యంలో దానికి దుస్థితి నీ కూడా పడుతుంది దానికే త్వరగా దాని నుంచి బయటికి రమ్మన్నాడు కాబట్టి ఈ మూడు గుంపులు ఎక్కడున్నాయంటే లోపలే ఉన్నాయి మొదటి మొదటి నుంచి కూడా చూపిస్తుంది దేవుడు మనకు కాబట్టి నాలుగవ గుంపు బయట ఉంటుంది కాబట్టి పెద్ద కోస్తు పాస్టర్ బోధలో ఏముందంటే మనం పేర్లు తీసుకుంటాం కాబట్టి మనకి ఏం కాంట్రవర్సీ లేదు మనం ఎవరికి విరుద్ధం కాదు ఏ చర్చికి విరుద్ధంగా మనం మాట్లాడతలేదు పెద్ద సంఘం అంటే ప్రపంచం అంతటా కాబట్టి రెండవ బోధ ఏంటంటే పెద్ద ఏలియాకి సంబంధించింది ఏలియా ఏరితిగైతే శారీరకంగానే సుడిగాలి సుడిగాలి అతని ఏరితిగా కొనిపోయిందో ఆ రీతిగానే సంఘం కూడా ఏలియా ఏలియా మరణం చూడకుండా ఎత్తపడదని చెప్తారు వినడానికి బాగుంది కదా చూడండి ఏ రీతిగా మోసం వస్తుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా ఏలియా మరణము చూడకుండానే ఎత్తబడను పరలోకానికి కొనిపోబడనని కూడా చెప్తారు కొంతమంది అసలు అక్కడ లేదా అట్లా ఎక్కడ లేదా వాక్యం అట్లా ఎందుకంటే మనం జాగ్రత్తగా పరిశీలిస్తే తెలుస్తుంది ఎందుకంటే ఏలియా ఉత్తర దిక్కున సేవకుడు అంటే షోమ్రోను ఆయన సేవ షోమ్రోను స్థలం షోమ్రోన్ అంటే ఉత్తర దిక్కును నార్త్ నార్త్ ఇస్రాయెల్ తర్వాత సౌత్ ఇస్రాయెల్ రెండు ఇజ్రాయల్ దేశాలు విడిపోతాయి కదా కాబట్టి ఎవరి కాలంలో యోరోబాము కాలంలో యూరోబాము కాలంలో ఇస్రాయల్ దేశము రెండుగా చీల్చబడుతుంది ఉత్తర ఇస్రాయల్ దక్షిణ ఇస్రాయేల్ ఉత్తర ఇస్రాయల్ ఏమో అహాబు రాజ పరిపాలన ఉత్తర దిక్కున దక్షిణ దిక్కున యహుషపాత్ రాజు ఇజ మన రాజ పరిపాలన చేస్తూ ఉంటాడు యహుషపాత్తు మంచి భక్తిపరుడు కానీ ఉత్తర దిక్కున ఉన్న రాజు ఎందుకు నోటికొస్తలేదు అహాబు ఆహాబు ఒక సీదోను సీదోని రాజు కుమార్తెని పెళ్లి చేసుకుంటాడు ఎజబెల్ ఆమె పేరు ఎజబెల్ అంటే విగ్రహ అనులు ఒక అన్య స్త్రీని పెళ్లి చేసుకుంటాడు విగ్రహారధ ఆ రీతిగా ఎరోబాము విగ్రహారధి కూడా బలి అర్పించడము ఆయన దాని తర్వాత బయలుదేవత బలులు ఎజెల్ అంటేనే అర్థం అది ఆమె పేర్లే ఉంటుంది బెల్ బెల్ అంటే బయలు ఇంగ్లీష్లో బెల్ అంటాము తెలుగులో బయల్ అంటాము అంతే తేడా ఎజబేల్ అంటే బయలుదేవతను ఆరాధించాడు అన్నట్టు కాబట్టి ఆహాబు బయలుదేవత ఆరాధన మొత్తం దేశమంతటా విస్తరింపజేసిడు మనమనచ్చు ఇప్పుడు దేశమంతటా నాన్ అన్య అన్య ఆరాధన ఉన్నప్పుడు మనం సైలెంట్గా ఉండాలనా సరే మన వాక్యం ఎక్కడో వెళ్ళిపోతుంది ఏలియా ఒక్కడే కదా మొత్తం దేశమంతటా బయలుదేవతను ఆరాధిస్తున్నాడు రాజు కూడా బయలుదేవతను ఆరాధిస్తున్నాడు ఏలియా ఒక్కడే ప్రభుకరు నిలబడినా లేదా ధైర్యంగా రోషం కలిగి ధైర్యంగా దేశమంతా దేవునికి విరుద్ధంగా ఉన్నప్పుడు ఒక్క వ్యక్తి దేవుని కొరకు నిలబడగలిగిండు విశేషమైన అద్భుతాలు చూడగలిగి ఉంటుంది కదా ఆయన కాలంలో ఆయన ప్రార్థన చేస్తే అగ్ని దిగి కదా అంత పవర్ఫుల్ నేను చెప్పేది ఏంటంటే మనం ఎందుకు భయపడతాం మనం అనవసరంగా ప్రతి విషయంలో భయపడతా ఉంటాం ఏం జరగబోతుందో ఏం జరగబోతుంది భయపడదు నువ్వు ఆయన కొరకు కనిపెట్టుకున్నావంటే విశేషమైన అద్భుతాలు విశేషమైన సూచ్యక్రియలు నీ జీవితంలో నీ సేవలను చూస్తావు అది ఏలియా నుంచి నేర్చుకోవాల్సిన విషయం కానీ మీకు చెప్పేది ఏంటంటే ఏలియా సుడిగాలి ఆ సుడిగుండం సుడిగాలి అతన్ని కొనిపోయినాక అతనే తీసుకుపోయిందా సుడిగాలి ఎప్పుడన్నా మీరు బాగా తీసుకోండి సుడిగాలి ఎప్పుడు ఎవరిని తీసుకోబోదు సుడిగాలి ఆరంభమయ్యి మళ్ళీ కిందికి వచ్చి పడాల్సిందే దాంట్లో ఏమి ఎత్తుకపోయినా అందుకే నేను మీకు చూపించినా కూడా ఆధారాలతో పాటు వాక్యాలతో పాటు ఇపోయినంత డీటెయిల్గా చూపించాను ఎక్కడుందో వాక్యాలను మీరు చూసుకోండి ఇంటర్నెట్లో కంపల్సరీ మన అప్లోడ్స్ ఉంటాయి అసుడిగాలి సుడిగాలి అతన్ని ఉత్తర దిక్కున తీసుకుపోయి దక్షిణంలో పడేసినట్టు మనం చూస్తాం దక్షిణంలో ఆయన పది సంవత్సరాల తర్వాత కూడా సేవ చేసినట్టు మనం చూస్తాం అంటే ఉత్తర దిక్కున నుంచి సుడిగుండ సుడిగాలి ఆయన దక్షిణ దిక్కున పడేస్తే దక్షిణ దిక్కున ఉన్న రాజులకి ఆయన ప్రవర్తించినట్టు కూడా మనం చూస్తాం వాక్యం టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత బట్ మనం అనొచ్చి ఆయన ఎన్నిటికి కనిపోకుండా పోయినట్టే అవును ఉత్తర దిక్కున కనిపోలేదు ఉత్తర దిక్కున ఎవరు కనిపించలేదు ఎందుకంటే ఉత్తర దిక్కు నుంచి లీడైనా నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకి వస్తే నార్త్ ఇండియన్స్కి కనిపిస్తాడా అదే విధానం ఇక్కడ ఏలియా ఎందుకు కనిపోకపోయాను కనబడకపోయానంటే ఉత్తర దిక్కు నుంచి సుడిగాలి తీసుకొని తీసుకొచ్చి దక్షిణలో పడేసింది ఆయన ఇంకా ఇక్కడ సేవ అప్పగించబడిద ఆయన కాలం ముగించుకోలేదు ఆయన సేవ ముగించుకోలేదు దక్షిణ దిక్కున్నా దాని తర్వాతనే కాలం ఎండు కాబట్టి సుడిగుండము సుడిగాలి ఏ రీతిగా ఆయన కొనిపోయిందో మళ్ళా హపస్ తీసుకొచ్చింది అనేది నేను చెప్పే పాయింట్ మీకు దానికి సంబంధించిన వ్యాఖ్యలు మీరు వెతుక్కున్న తర్వాత ఇప్పుడు నేను డీటెయిల్గా అంత చూపించాను ఎందుకంటే ఇవన్నీ మనం నేర్చుకోవాలా తర్వాత ఇంకా ఎక్కడ ఉందా మీకు అటువంటి సూచన పాత నిబంధన కాలపు పుస్తకాలలో మనుషులు కొనిపోవడం నోవా కేసు ఒకటి దాని తర్వాత హానోకు ఎన్నటి కని దేవుడితో నడిచిపోవడం అంటే ఎత్తపడమా చెప్పడం వరన్నా అది థర్డ్ పాయింట్ అది హానుకు మూడు వందల సంవత్సరములు కదా అంతేనా మూడు వందల సంవత్సరము దేవుడితో నడిచి పోయను అంటే ఇతబ పడమా దేవునితో నడుస్తూ తన కళని ముగించుకున్నాడు అంతే తన కళ దేవునితో నడుస్తూ ఇప్పుడు మనం కూడా దేవునితో నడుస్తున్నాం మన కళను ముగించుకుంటాం కదా అంతేనా లేదా ఒకరోజు కొందరు లాంగ్ ఎనభై సంవత్సరాలకు ముగిస్తారు కొందరు అరవై సంవత్సరాలు ముగిస్తారు ఫరకేం పడదు డెబ్బై సంవత్సరాలు ముగించుకున్న ఫరక పడదు తొంభై సంవత్సరాలు ముగించుకున్నా ఫరక పడదు నిన్ను తొంభై సంవత్సరాలు ఎందు పెడతాడు దేవుడు బోషణను డెబ్బై సంవత్సరాలు ఎంత పెడతాడో నాకు తెలియదు నేను డెబ్బై సంవత్సరాలు ఉంటాన తొంభై సంవత్సరాలు నాకేం ఫరక పడుతుంది నాకు తెలిసిన సత్యం ఒకటి ఏంటంటే అందరం దేవతను నడవాలా ఆయన సన్నిధికి చేరాలా ఎందుకు ఈ లోకంలో ఎక్కువసేపు ఉండాలని ఆశ నాకైతే ఆశ లేదు మీ కొరకుంది ఆశ కొంచెం కష్టమే ఆ వాక్యం నా మోహం డైరెక్ట్ కూడా ఎందుకు ఉండాలా ఈ లోకంలో ఎక్కువసేపు ఎక్కువ కాలం ఏం సాధించాలని ఏం లేదు సాధన ఉదయం లేయాలా సూర్యుడు అస్త ఉదయించాలా మనం కూడా ఉదయించాలా సూర్యుడు అస్తమించాలా మనం కాదు కదా జీవిత పరమార్థం నువ్వు ఎందుకు వరకు దీర్ఘకాలం అనేది నీకు తెలియనప్పుడు వేస్ట్ కూడా జీవించి గొరితకి చెప్పుకోవాలంట ఎందుకంటే ఉత్తచీలతను పోల్సి వస్తాయి ఆయన సన్నిధి రక్షణ బుద్ధి కూడా కాబట్టి ఒక పరమార్థం కొరకు మనం ఈ లోకంలో ఉన్నాం అది ముగించుకోవాలి ఆయన ఎంతకాలం లేబడితే అందుకని నిలబడతాం ఆయన వచ్చేస్తే అంటే వెళ్ళిపోవాలి సంతోషం నేను రాను రదని నాకు ఒక సిస్టర్ గురించి సాక్ష్యం తెలుసు ఆయన ఒక సిక్స్ మంత్స్ క్రితం ఆమెకు చెప్పండి ఇంకా ఎంత కాలం ఉంటావు నేను నీ కొరకు ఇక్కడ స్థలం సిద్ధపర్స్ అని మాట్లాడినట్ట ఆమెకేమో ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ పోడానికి మంచి సేవ చేసింది ముగించుకుంది కాలం ఆమెకేమో ఇంట్రెస్ట్ లేదు ఇంకా కొంతకాలం బ్రతకాలా ఇంకా కొంతకాలం బ్రతకాలా అయన అంటుండే నేను ఇంకెంతకాలం ఇంకెంతకాలం ఉంటావు ఈ లోకంలో అని డైరెక్ట్గా వచ్చి స్వరం మాట్లాడతాయి కానీ ఆమె ఇంకొక సిస్టర్ చెప్తే ఆ సిస్టర్ నాకు చెప్తుంది ఈ కథ ఎగ్జాక్ట్లీ సిక్స్ మంత్స్కి ఆమె కాలం ముగించుకుంది అంటే ఆయన అంత పర్ఫెక్ట్ దేవుడు ఆయన అంత పర్ఫెక్ట్గా అంటే ఇంకా ఎంతకాలం ఈ లోకంలో వాంటని వీంతో తిట్లు తినడము వాంటని వీంతో తను తినడం అయిపోయింది పని నువ్వు ముగించుకున్నావు వచ్చిన పని ముగించుకున్నావు ఇక్కడికి వచ్చేసి శాశ్వతమైన ఆనందం సదాకాలం ఆనందం అక్కడ ఏడుపు ఉండదు కదా దుఃఖం ఉండదు రోగం ఉండదు ఎటువంటి శ్రమ ఉండదు ఆయన ఆయన ఎందుకు సదాకాలం మనం ఉండబోతున్నాం ఇక్కడ సదాకాలం ఉంటామా మహా అంటే తొంభై ఏళ్ళు ఏమో మహా అంటే హండ్రెడ్ ఇయర్స్ ఏమో అంతే మహా అంటే నువ్వు ఇంకా ఏమి మెడిసిన్ తీసుకొని ఏం తీసుకున్నా మ్యాక్సిమం హండ్రెడ్ ఇయర్స్ దాని తర్వాత కాలం ముగించుకోవాల్సిందే ఎందుకు నోవా నోవా కాలం నుంచి ఆయుష తగ్గుకుంటూ వస్తుంది తొమ్మిది వందలు మెతుశల సంవత్సరాలు బతికేడు అంతేనా తొమ్మిది సంవత్సరాలు బతికేడు దాని తర్వాత నోవా దర్పించినప్పటికీ ఏడు వందలు దాని తర్వాత హానుకు తెరకొచ్చి మూడు వందలు దాని తర్వాత మన దొరికి వచ్చేప్పటికి డెబ్బై సేపు వచ్చాడు దిగుకుంటూ వచ్చిందనేది ఆయుష్ ఎందుకు దిగొచ్చిందంటే పాపం బండి అంతే తేడా పాపం పండుతూ ఉంది కాబట్టి ఆయుష్ తగ్గుకుంటూ వస్తుంది ఎందుకంటే పాపం వలన ఆయుష్ తగ్గిపోతున్నది వాక్యం కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే ఎత్తబడే సంఘానికి సంబంధించిన బోధ ఈ రీతి ఉంటుంది కాబట్టి మోసపోయేవాడు మరీ విశేషంగా మోసపోతా ఉంటాడన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం ఇది కూడా పవర్ డిశ్చార్జ్ అయితే దాంట్లో పవర్ లేదు ఇప్పుడు దాంట్లో పవర్ లేకుంటే నాలుగు పవర్ పోయినట్టే అంతేనా కాదు కదా నేను ఈ పవర్ తీస్తాను కాబట్టి చూడండి ఒకసారి చూడండి వాక్యము కొన్ని మనం ధ్యానించిన వాక్యం మొదటి కొరతలు రాసిన మొదటి కొరతలు రాసిన పత్రిక అధ్యాయము చాలా పెద్దది కదా ఇది యాభై ఒకటో బిహోల్డ్ ఐ షూ యూ అిస్ట్రీ ఇదొక మిస్ట్రీ ఇదొక మర్మం ఏందా మర్మం చూడండి వి షల్ నాట్ ఆల్ స్లీ బట్ వీ షెల్ ఆల్ బీ చేంజ్డ్ ఇది మర్మం మనం మనం అందరము నిద్రించము కానీ నిమిషములో రెప్పపాటున నిమిషంలో మనం అందరము మార్పు చెందుతాము ఇరు యాభై రెండవ వర్షంలో మనమందరము నిద్రించము కానీ నిమిషంలో అంటే నిమిషం అంటే అట్లా కన్ను రెప్ప కొట్టేటప్పటికే మయమైపోతాం అన్నట్టు ఒక రేపపాటున కడబూర అంటే లాస్ట్ ట్రంప్ కదా సెవెంత్ ది ఒక రేపూనా మరొక కానీ మన మనమందరము చూడండి ఎంత క్లియర్గా ఉంది ఇక్కడ మనమందరం మార్పు కడబూరం రోగినప్పుడు మార్పు పొందుతామని ఉంది కానీ ఎత్త అక్కడ గ్రేట్ డిసెప్షన్ అన్నట్టు మనకు మిస్ట్రీ ఇప్పుడు ఈ మిస్ట్రీ పౌ పౌలుకి ఈ రోజు మనకి విశదీకరించబడుతుంది అంతే డిఫరెన్స్ కడబూరం రోగినప్పుడు ఒక్క క్షణంలో మనము మార్పు పొందుతామనుంది ఎత్తపడతామను సంబంధించిన విషయం మనం చూస్తాము ఇది ముగించుకున్నాం ఈ మర్మం చూడండి ట్రంప్ అంటే కడబూరా చివరి బూరా అని చెప్తున్నాడు దాని తర్వాత ఏం చెప్తా చూడండి ఫర్ ద ట్రంప్ సౌండ్ అండ్ ది రేస్డ్ ఇన్ కరప్టల్ ఇప్పుడు చదవండి తెలుగులో అక్షయను ధరించుకోవాల్సినది అవును అమర్త్యత ధరించుకోవాల్సింది దానికి ముందు బ్రదర్ యాభై రెండో బూర మోగును మృతులు అక్షలుగా అది ఎవరు ఫస్ట్ లేస్తారు మృతులు చాలా తేటగా ఉంది కదా మళ్ళీ ఎట్లా నువ్వు సడన్లీ చర్చ ఎట్లా చెప్తున్నావు ఇక్కడ చాలా క్లియర్గా ఉంది ఫస్ట్ ఎవరు లేస్తారు ఈ వాక్యం ప్రకారంగా చనిపోయిన ఉంది కదా తర్వాత చూడండి ఇప్పుడు మనమేమో మార్పు పొందుతాం అంతే ఎందుకు మార్పు బోదాలా మనం కూడా మాయం కావచ్చు కదా వాళ్ళతో మనం ఆల్రెడీ బాగా అర్థం మృతులు బయటికి రావడం చూస్తున్నాం మనం కడపూరం రోగినప్పుడు ఎందుకంటే ఆయన స్వరం వినాలా కడపూర అంటే ఆయన దేవుని బూర అని వింటాం మనం తెసరు ఆయన స్వరము వినంగానే మృతులు బయటికి లేసి వస్తారనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అయితే ఇది ఇంతకు ముందు ఎప్పుడైనా అంటే జరిగింది ఆయన కూడా కరెక్టే నువ్వు కూడా కరెక్ట్ ఆయన కూడా కరెక్టే లింక్ లింక్ అట్లా ఉంటుంది అన్నట్టు ఆయన చెప్పింది ఏంటంటే పాత నిబంధన పుస్తకంలో హెహెచ్కల్ గం నెరవేరింది నరపుత్రుడా అనిషి నువ్వు ప్రవచిస్తే ఎండిన ఎముకలు లేచి గొప్ప గొప్ప సైన్యం అది అది గొప్ప జనకి సూచన దాన్ని ప్రకృతి సహజంగా చాలా మంది బోధించాము చూస్తూ ఉంటాము వ్యాలీ ఆఫ్ డ్రై బోన్స్ అంటారు ఇంగ్లీష్లో ఆ ప్రవచనాన్ని ఆ ప్రవచన ప్రకారం ఏంటంటే ఎహెచ్కల్ని దేవుడు ప్రేరేపిస్తుంది నువ్వు ప్రవచించు ఆ ఎండిపోయిన ఎముకలు అన్ని జీవంలో గొప్ప సైన్యం అవుతుంది అనేసి అయితే వాళ్ళు ఈరోజు దాన్ని ఏ రీతిగా ప్రకటిస్తున్నారు ప్రపంచం అంతట అంటే ఇస్రాయల్ ప్రజలు అందరూ చచ్చిన వారు రెండు సంవత్సరాలు ఎక్కడెక్కడో విస్తరించిపోయారు ప్రపంచం వాళ్ళ దేశంలో వారు లేరు కాబట్టి వాళ్ళందరూ చచ్చిన ఉంటే దేవుడు వాళ్ళందరినీ తిరిగి మళ్ళా వాళ్ళ దేశాన్ని తీసుకొచ్చేడు అది ఆ ప్రవచనం నెరవేరింది చెప్తున్నారు అది ఏమన్నా అతికినట్లుందా ఏ అతికినట్లుందా కానీ బ్లైండ్ నమ్ముతారు క్రిస్టియన్స్ వాళ్ళందరూ ప్రపంచమంతటి నుంచి చెల్లారదిరిపోయిన వాళ్ళందరూ ఆ దేశానికి రావడము నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఆ దేశం పుట్టింది మీకు తెలుసా ఎట్లా పుట్టిందో మీకు ఎవరు చెప్పరా చరిత్ర నేను చెప్తున్నా ఎట్లా పుట్టిందో నేను మీకు ఇప్పుడు చెప్పేస్తారాగా ముందుకు వెళ్ళిపోతాను వాక్యం ఎందుకంటే మీకు తెలవాలా ఇది ఎంతగా ఎంత ఎంతగా మోసం అనేది మీరు అర్థం చేసుకోవాలా మనకి మహాత్మా గాంధీ ఎట్లానో జాతిపిత అంటాం కదా నేను అంతేనా తెలుగులో ఫాదర్ ఆఫ్ నేషన్ అంటాం ఇంగ్లీష్లో ఎట్లయితే ఆయన మనకి జాతిపిత్తను ఇస్రాయల్ దేశానికి కూడా ఈరోజు ఒక జాతిపిత్త ఉన్నాడు ఆయన పేరు బెన్ గురియన్ మీకు తెలవాలి స్టోరీ బెన్ గురియన్ వాళ్ళకి ఫాదర్ ఆఫ్ నేషన్ ఈ బెన్ గురియన్ అనేవాడు ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్కి ముందు చెప్తున్న స్టోరీ అయితే మస్తు డబ్బులు సంపాదించుకున్నాడు అట్లనే ఆయనతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ అందరూ పెద్ద పెద్ద బిజినెస్లు వీళ్ళు రెండు సంవత్సరాల ప్రపంచమంతట ఎప్పుడు ఆ బబులోని కాలం తర్వాత జరిగిన స్టోరీదంతా ప్రపంచం అంతటా చెల్లా చెదరైపోయినాక రోమ రోమా చక్రవర్తి పరిపాలన సీజన్ కాలంలో మరి విశేషంగా చెల్లా చెదరైతుంది వీళ్ళందరినీ వాళ్ళు ఏ దేశంలో ఆ దేశంలో ఏం చేశారు తెలుసా వడ్డీ వ్యాపారం చేశారు ఇసులు పది రోజు బ్యాంకింగ్ సిస్టమ్ అంతా వాళ్ళ కంట్రోల్ లో ఇవి నేను తర్వాత డిలీట్ చేస్తే అవసరం లేదు వేరే వాళ్ళకి ఈరోజు టోటల్ బ్యాంకింగ్ సిస్టమ్ వాళ్ళ కంట్రోల్ ఉంది ప్రపంచంలో వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేస్తారు ఎకనామీ మీకు వాళ్ళ మైండ్ ఎటువంటిదో నేను మీకు చూపిస్తున్నా ఎందుకంటే ఒక్కసారి ప్రభు విడిచిపెట్టినాక దేశం ఎట్లా తయారైందని మీకు చెప్తున్నాను ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయినాక అది మరీ బహుఘోరంగా దిగజారిపోయిన స్థితిలో ఉంది ఈరోజు విభిచారము విలేతాండము హోమోసెక్షువాలిటీ చాలా భయంకరంగా ఉంటుంది దేశంలో ఆ దేశంలో హైయెస్ట్ హోమోసెక్షువాలిటీ ఆ దేశంలో ఉంది ఈరోజు ఒకప్పుడు పరిశుద్ధ స్థలం అది పరిశుద్ధ దేశం అది ఈరోజు దొంగల గుహలాగా దయ్యాల స్థలం తయారైంది అది సదమా ఆయుగుప్తులాగా తయారైంది ఈరోజు అంత భయంకరంగా తయారైంది దేశం ఆ దేశం ఈరోజు క్రైస్తవులు ఈరోజు కూడా హింసిస్తారు వాళ్ళు అంత భయంకరంగా ఉంది ఆ దేశం దానికి క్రైస్తవులు పరిశుద్ధ దేశం అంటారు ఎట్లా పరిశుద్ధంగా ఉంటుంది మనకు అర్థం కాదు దేశం ఎంత పరిశుద్ధంగా ఉంటుంది మనుషులు పరిశుద్ధంగా ఉండొచ్చు కానీ దేశం ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండదు ఏ దేశం కూడా ఉండదు పరిశుద్ధంగా మేము ప్రభుని నమ్ముతున్నామన్నంత మాత్రమే దేశం పరిశుద్ధంగా ఎప్పుడు కాదు మనుషులు పరిశుద్ధంగా తయారు కావాలన్న వేషం మనం ఈ బెన్ ఏం చేసిండంటే తన ఫ్రెండ్స్తో పాటు పెద్ద పెద్ద బిజినెస్ చేసి ప్రపంచం అంతటా వాళ్ళు అది వడ్డీ వ్యాపారాలు చేసి డబుల్ బా సంపాదించి వాళ్ళు ఏం చేసారు అప్పుడు పాలస్తీనా దేశంలో స్థలం కొనుక్కున్నారు స్థలం కొనుక్కొని కొంచెం కొంచెం కొంచెం కొంచెం కొంచెం స్థలం కొనుక్కొని ఒకరోజు డిక్లేర్ ఇది మా దేశం అని మీకు అర్థమవుతుందా దేశం ఎట్లా కొట్టిందో మీకు కొబ్బరిదీ స్టోరీ ఇది నిజం ఇప్పుడు నువ్వు నువ్వేం చేస్తావు పాకిస్థాన్కి పోయి కొంచెం స్థలం కొంటావు ఈయనొచ్చి నీతో పాటు జాయిన్ అయ్యి కొంచెం స్థలం కొంటాడు ఆయన మీరు అందరు స్థలం కొనుక్కొని ఒకరోజు ఆ స్థలాన్ని బౌండరీ పెట్టి మా దేశం కొత్తగా దేశం పెట్టుకున్నమాట ఎట్టుంటుంది పాకిస్తాన్ గమని ఉంటాడా చెప్పండి ఎగ్జాక్ట్ అటది జరిగిందా పాలస్తీనాలు వాళ్ళని అటు చేస్తారు మీరు అన్నప్పుడు యుద్ధాలు స్టార్ట్ అయినాయి మొదట మొదటి యుద్ధం అక్కడ స్టార్ట్ అయింది ఆ యుద్ధంలో వాళ్ళు గెలిచారు ఇస్సల్ గెలిచిరు ఎందుకంటే చాలా మంది వాళ్ళకి సపోర్ట్ చేశారు క్రిస్టియన్ కంట్రీస్ సపోర్ట్ చేసినాయి ఇప్పుడు మీకు అర్థం కావాలా క్రైస్తవులు ఎందుకు ఇసలని సపోర్ట్ చేసి వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నారు నువ్వేమనుకుంటున్నావు అంటే వాడు పరిశుద్ధ జనాకము వాని సపోర్ట్ చేయడము మన బైబుల్ బాధ్యత మన దైవికమైన బాధ్యత ఇష్టల్పల్లిని మనము ప్రొటెక్ట్ చేయడము మన బాధ్యత అనుకుంటున్నాం వాడిని ప్రొటెక్ట్ చేసిండా నీ పితలను ప్రొటెక్ట్ చేయలేదే ప్రవక్తలు ప్రొటెక్ట్ చేయలేదే అప్పోసులను ప్రొటెక్ట్ చేయలేదే శిష్యులను ప్రొటెక్ట్ చేయలేదే నీ సొంత ప్రభుని ప్రొటెక్ట్ చేయలేదే ఎంతగా అంటే నేను మీరు దీన్ని ఇంగ్లీష్లో యాంటీ సెమిటిజం అంటారు అంటే వ్యతిరేకంగా చెప్పడము యాంటీ సెమిటిజం అది అది క్రైమ్ ఈ రోజు ప్రపంచంలో ఈపాల గురించి ఎవడు వ్యతిరేకంగా మాట్లాడినా వాడిని జైలు వేస్తారు ఆ రీతిగా చూస్తే నన్ను జైలు వేయాలి కానీ మనం ఉన్నది ఇండియా దేశంలో కాబట్టి మనకు స్వాతంత్ర్యం ఎక్కువ ఉంది దేశంలో కానీ నేనే వాళ్ళ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను వాళ్ళ నేచర్ గురించి మాట్లాడుతున్నా వాళ్ళలో ఉన్న ఎటువంటి ఆత్మ పర్వర్తలని రాళ్లతో కొట్టి చంపినది ఆ ఆత్మ అక్కడ ఉందని విజృంభించి పనిచేస్తుంది ఒక దేశాన్ని వాటిని డిక్లేర్ చేసుకుంటే యునైటెడ్ నేషన్స్ అని ఒకటి ఉంటుంది ఐక్యరాజ్య సమితి అని వాళ్ళు అటేట చేస్తారు మీరు ల్యాండ్ కొనుక్కొని బిజినెస్ చేస్తా అని చెప్పి వీళ్ళు దేశం లాగా డిక్లేర్ చేసుకుంటే అది దేశం ఎట్లయితే లేదు ఈ ల్యాండ్లో మా పూర్వీకులు దేశంలాగా ఉండే రెండు వేల సంవత్సరాల ఒక దేశం ఇది మాకు ఇప్పుడు లేదు దేశం అని ఇప్పుడు మేము తయారు చేసుకుంటున్నాం దేశం చేసి అమెరికన్స్ని కబ్జా చేసినారు బ్రిటిషర్స్ని కబ్జా చేసారు అట్లా ఏ దేశం పోతే ఆ దేశంలో పొలిటీషియన్స్ని కబ్జా చేసుకుంటారు వాళ్ళు చేసుకొని వాళ్ళు ఆ దేశంగా మార్చుకున్నారు ఇది ఒక మిస్టరీ మీకు అర్థం కావాలి మిస్టరీ బైబిల్లో ఇంకెన్నో మిస్టరీలు ఉన్నాయి ఇవన్నీ మన ఇటువంటి మిస్టరీస్ మీకు అర్థం కావాలి ఎందుకంటే వాళ్లే పరిశుద్ధ జనంగా నేను కాదనుకుంటున్నావు నువ్వు క్రైస్తవులు వైఎండి ఆ రీతిగా నీ జ్యేసత్తపు హక్కును నమ్మేసుకొని నువ్వు ఏషావు అయిపోయినాకే క్రిస్టియన్స్ ఏషావులాగా మారుతారని మనకు ప్రభు తెల్ నష్టపత్రికలో చూపించిండీ సార్లో నీ జ్యేష్ఠత్తపు హక్కు నేను రక్షించుకుంటే నువ్వు జ్యేష్ఠువి రక్షణ లేకపోతే నువ్వు కనిష్టవి అంతే తేడా కాబట్టి నేను జ్యేష్ఠునిగా ప్రథమ ఫలంలాగానే ఎన్నుకుంటే నువ్వు నేను కాదు ప్రథమ ఫలం వానంటున్నావు ఏ రీతిగా వాడు ప్రథమ ఫలం నాకు అర్థం కాదు ఈరోజు కూడా ప్రభుని ధృవీకరిస్తే నువ్వు ప్రథమ ఫలం ఎట్లయినా ను పోగొట్టుకున్నావు నీ హక్కు నీకు ఇచ్చిండు ప్రధాన ఫలం హక్కు కానీ దాని దాన్ని విడగొట్టుకున్నావు పోగొట్టుకున్నావు నువ్వు ఏషాల తరినావు అందుకే వారు మొదటి వారు కడపటి వారు అవుతారు కడపటి వారు మొదటి వారు మన ప్రభు ప్రవతిచ్చు వాళ్ళు మొదటివారి కానీ ఇప్పుడు కడపటి వారేంటారు నువ్వు కడపటివాణివి నువ్వు మొదటి వాణివైనవి ఇప్పుడు రక్షణ ద్వారా అది ఏసు ప్రభు రక్షణ ద్వారా నీకు ఆ ఆధిక్యతను ఇచ్చాడు దాన్ని నువ్వు అమ్మేసుకుంటున్నావు ఈ రోజు క్రిస్టియన్స్ అందుకు వాళ్ళంతా శ్రమల గుండా పోల్సి విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నావు కాబట్టి ఈ కొలిద్దీలు రాసిన ఈ విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు మొదట మరణించిన వారే లేతురు దాని తర్వాతనే దాని తర్వాత ఏం చెప్తుంది విల్ బీ చేతాం అని వాళ్ళు చనిపోయిన వాళ్ళు తిరిగి లేచినప్పుడు మనమే మనం ఎక్కడ మనం ఎక్కడ పోవాలా మనం బ్రతికి ఉంటాం ఒకవేళ ఆ టైంకి ఆయన వచ్చేట మనం బ్రతికి ఉంటే మనము కేవలం మార్పు పొందుతాం అంటే ఈ శరణము అపవిత్ర ఈ పాప పూరితైన మహిమ శర్రంగా పరిశుద్ధ శరీరంగా తయారైతుంది అని చెప్తుంటే అదే మార్పు చెందడం అంటే నీ హృదయం మార్పు రావాలా నీ బోధలో మార్పు రావాలా నీ దైవికమైన చింతలో మార్పు రవాలా అది మార్పు పొందడం కేవలం ప్రకృతి సహజంగా పాపపూరితమైన శరీరం నుంచి విడుదల పొందడం కాదు ఇది మహిమశరీరంగా పొందుతుంది కరెక్టే కానీ నీ హృదయము మార్పు పొందాలా నీ మనసు మార్పు పొందాలా ఎందుకంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అది నీ హృదయంలోకి పోయినాక నుంచి క్రియల రూపకంగా బయటకు కాబట్టి నీ హృదయము మార్పు చెందాలా నీ మనసు కూడా మార్పు చెందాలా జీవితం అప్పుడు మహిమ శరీరంగా మారుతుంది ఆయనకి సంపూర్ణంగా సమర్పించబడ్డ జీవితంగా మారుతుంది కాబట్టి కడగూడ బ్రోగినప్పుడు అది జరుగుతుంది అన్న విషయాన్ని మాట్లాడుతుంది పౌలు ఇప్పుడు చెప్పండి పౌలు కొరి రాష్ట్ర ఆ రీతిగా చెప్పి ఇంకొక చర్చికి పోయి అది కాదు బ్రదర్ అని చెప్తాడా చూడండి ఒకసారి టెస్ రాష్ట్ర పత్రిక మొదటి టెస్ రాష్ట్ర నాలుగవ అధ్యయము పదమూడు సహోదరులరా నిరీక్షణ లేని ఇతరుల మీరు దుఃఖపడకుండా నిమిత్తము చూడండి నిద్రించుతున్న వారిని మీకు తెలియకుండాట నాకు ఇష్టం లేదు ఇది ఒక మర్మం చనిపోయిన వాళ్ళ గురించి ఒక విషయం చెప్తుంది ఎందుకంటే మీకు చెప్పినా కూడా పోయిన ఒక వరము అట్టుపోయిన వరము ఈ తెసనిక సంఘంలో భక్తులు చనిపోయినారు ఎవరో భక్తు ఎవరో గొప్ప దైవచరుడు చనిపోయినప్పుడు చర్చ్ అంతా ఏడుస్తా ఉంటే పౌలు ఈ విషయం జ్ఞాపకం చేస్తుంది వాళ్ళు ఫినరల్ సర్వీస్ అంటాం కదా ఫినల్ సర్వీస్ చెప్పబడుతున్న ఈ వాక్యం మీరు చెప్పండి ఎవరి గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతుండ పావులు అంతే అది పాయింట్ దృష్టిలో పెట్టుకోండి చనిపోయిన వాళ్ళకు సంబంధించిన బోధ ఇది అది పక్కకు పెట్టేసి ఇంకేదో చెప్తుంటారు ప్రపంచమంతట చూడండి ఏమని చెప్తుండే ఇక్కడ యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడలా అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు అనతో కూడా చూడండి దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చింది అంటే ఏముంది ఇప్పుడు ఎత్తబడేది ఇక్కడ ఉంది ఇక్కడ ఎక్కడ ఉందా ఇక్కడ ఒక్క పాయింట్ చూపించ ఇది ఒక్కటే వాక్యం తీసుకొని వాళ్ళు చెప్తారు ఎందుకు చెప్తారా మీకు ఇప్పుడు కొంచెం కిది వెనక చూపిస్తాను ఇంతకుముందు కూడా మనం దాని గురించి ఇక్కడ చాలా తేటగా ఉంది నిద్రించిన వారికి సంబంధించిన బోధ ఇది ఎత్తబడే సంగతి సంబంధించిన బోధ కాదు అది పాయింట్ అర్థం చేసుకోవాలి ఈ మర్మం ఏంది నిద్రించిన వారికి సంబంధించిన మర్మం దాని తర్వాత సజీవంగా ఉన్న మన గురించి చెప్పబడ్డ మర్మం ఇక్కడ ఒకటే మర్మం నిద్రించిన వార సంగతేంది ఏంది బ్రతికుంటే నీ సంగతేంది అదే చెప్తుండ అక్కడ ఆయన వచ్చినప్పుడు కడబూర మ్రోగినప్పుడు ఆ కడబుర ట్రైమ్ చనిపోయిన వాళ్ళ సంగతి ఏంది వాళ్ళ సంగతి అని చెప్పేటదే ఇది బోధ ఇక్కడ ఏం చెప్తున్నా చూడండి ఇప్పుడు మేము ఇది బాగా జాగ్రత్తగా వినండి ప్రభు మాటను బట్టి అంటే ఇది ప్రభు వల్ల బయలుపరచబడ్డ వాక్యం అని చెప్తున్నాడు ఇది ఇది ప్రభు మాటను బట్టి నేను చెప్తున్నా ఇది నా నేను చెప్తలేని అంటున్నాడు ఇది నాకు ప్రభు బయల్పరిచండి వాక్యము నేను మీకు చెప్తున్నట్టున్నాడు కాబట్టి చూడండి ఇప్పుడు మీతో చెప్పినది ఏమనగా ప్రభు ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచుండ మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఇక్కడ మీరు ఆగండి కొంచెం సేపు మీకు కొంచెం సేపు ధ్యానించండి మరోసారి నిద్రించిన వారి ముందు మనము ఆయన సన్నిధి చేయరము చాలా తేటగా కదా సో ఫస్ట్ ఎవడు ఎంత పడతాడు అంటే ఎవడలేడు అక్కడ అంటే ఎవడు లేడు ఎంత పడింది ఎవరు ఎంత పడతారు అక్కడ ఎంత పడింది నిద్రించిన మన ప్రభు ఏ రీతిగా మరణించి సమాధి చేయబడి మున తిరిగి లేచాడో అట్లనే చనిపోయిన వాళ్ళందరూ తిరిగి లేస్తారు అంటే భూమిలో గువాల మళ్ళా లేచి అలా ఏహెచ్కేలు దర్శనపు అదేంటది మన ఎముకల లోయ దర్శన లోయ కూడా అంటారు దర్శన లోయ కూడా ఆ వాక్యాన్ని కాబట్టి ఆ ఎముకల ఎముకలున్న లోయలో అవన్నీ నిలబడ్డా లేవా లేస్ వెళ్ళిపోయినాయా లేసి వెళ్ళిపోలేదా అవన్నీ నిలబడ్డాయి నిలబడి గొప్ప సైన్యంలాగా ఉన్నాయి అయితే మనం ఆ ఆ దర్శనం దేనికి సంబంధించిందంటే గొప్ప మరణించి శ్రమల కాలంలో వాళ్ళ రక్తాలను వాళ్ళ వాళ్ళ వస్త్రాలని గొర్రె పిల్లల రక్తంలో కడు ఉదుక్కొని ఆయన సన్నిధికి వచ్చి అది ఆ ప్రవచనం ఏ ఆ రోజులలో ఆ పాత నిబంధన కాల ప్రవక్తలకి అవన్నీ దేవుడు బయలుపరిచిండి కాని వాటి సత్యం వాళ్ళకి తెలియదు మన టైం కొరకు అవి ఎందుకు దాచిపెట్టిండు మనమంతా నిర్లక్ష్యమైతం వాళ్ళు ఏమో ఆసక్తితో ఈ దర్శనాలు ఏంది ప్రవ్వా మాకు అర్థం కాంటేది ప్రభు అంటే మీకు అవసరం లేదని చెప్తున్నాడు మన టైంకి ఇవన్నిటిని జాగ్రత్తగా భద్రపరిచి బయల్పరిస్తే నువ్వు లైట్ తీసుకుంటున్నావు మనిషి ఎప్పుడైనా గుణం అంతే ఎప్పటికైనా అంతే లైట్ తీసుకుంటే గుణం మనం లైట్ తీసుకోవచ్చు ఒక తరం వాళ్ళం లైట్ తీసుకోవద్దు అంటే మీకు అర్థం అవుతుంది వాక్యం ఎట్టి పరిస్థితులు లైట్ తీసుకోవచ్చు ఎందుకంటే విశేషమైన సేవ జీవితానికి ప్రభు మనల్ని సిద్ధపరుస్తాడు కాబట్టి ఇవి మనం అనుమానించము లైట్ తీసుకోము చాలా జాగ్రత్తగా పరిశుద్ధంగా పరిశీలించాలా వాటిని వాటి మీద వాటిని ధ్యానించాలి మనం ధ్యానించాలి మనం వ్యాలీ ఆఫ్ డ్రై బోన్స్ గొప్ప సంబంధించిన బోధాన్ని ప్రభు మనకు బయలుపరచడం ఎంతకాలం కింద ఎవరికి బయలుపరచలే బోధ గొప్ప జనం అందరూ సన్నిధికి చేరుతారు అదే మరణించి తిరిగి లేయడం ప్రకృతి సహజంగా జరిగిందంటే సరే నేను దాన్ని తృణీకరించాను ఎందుకంటే ఆ రీతిగా అన్నా వాళ్ళు ప్రభు నమ్ముతున్నారు కదా ఈశ్వల్పాలందరూ మరణించి ఈసల్పాలందరూ వాళ్ళు చచ్చిన వారిలాగా ఉన్నారు కరెక్టే ఒక రీతికి చెప్పాలంటే ఈరోజు చచ్చిన వారే కదా ప్రభులో లేకపోతే చచ్చిన వారే కదా జీవమును పునరుధనమును నేనే అన్నాడు ప్రభు వాళ్ళు ఆయనలో ఉంటేనే కదా నీకు జీవం ఉండేది ఇప్పుడు వారు ఆయనలో లేరు కాబట్టి వాళ్ళకి జీవం లేదు వాళ్ళు మరణించిన వాళ్ళే ఎముకలే కదా వాళ్ళు ఒక రీతికి చెప్పాలంటే ఆయనలోకి వస్తేనే జీవం వచ్చినట్లు వాళ్ళు నా ద్వారా తప్ప ఎవడను ప్రభు తండ్రి దగ్గర రాలేడు అది ఖచ్చితంగా చెప్పబడ్డ వాక్యం కాబట్టి ఎవడనే కానీ ఇస్తలే కానీ అనిలే కాని ఎవరనే కాని ప్రతి ఒక్కడు తండ్రి దగ్గర రావాలంటే ఈయన మన ప్రభు ద్వారానే ఆయన మార్గం అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు మనం ఎక్కడున్నాం వాక్యం చదవండి మరణించిన వారి ముందు మనము చేయరము చాలా తేటగా అది అది మీరు ఎప్పుడన్నా అండర్లైన్ చేసుకోండి మరణించిన వారి ముందు మనం పోమ్ కానీ ఎతబడే సంఘం బోధైంది అస మనం ఆయన ఆయన బహు బోర ఊదంగానే టక్ ఎక్కడి నుంచి అక్కడ టక్కున మయమైపోతాం ట్వింక్లింగ్ ఆఫ్ అయర్ అంటే కనురెప్ప కట్టుకున్నప్పుడు టక్ ఎక్కడికి మయమైపోతాం ఆ టిమ్ లేహే అనే వ్యక్తి గురించి నేను నీకు కదా బహుధని కూడా అయిపోయింది ఆయన ఎందుకంటే ఈ ఎతబడే సంఘం సంబంధించిన బోధని పుస్తకాల రూపకంగా రాసి సినిమాలు తయారు చేసి మస్తు డబ్బు పంచుకున్నాడు చూడండి అబద్ధం మీద చాలా ఈజీగా డబ్బు వస్తుంది సత్యం మీద రహదు చాలా కష్టం అది సత్యం భరించడమే కథ్యం అది పెద్ద న్యూక్లియర్ బాంబు కంటే చాలా పవర్ఫుల్ సత్యం అది ఎప్పుడైతే నీకు బయలుపరచబడుతుందో నీ మొత్తం బాడీ అయితే షేక్ అయిపోతుంది నీ గుండె బద్దలైపోతుంది సత్యం అంత పవర్ఫుల్ బాంబు అది కానీ దాన్ని ఎవరు హ్యాండిల్ చేయగలరు నువ్వు హ్యాండిల్ చేయగలవా ర్యాప్చర్ కల్ట్ బోదక్కు దీన్ని హ్యాండిల్ చేయలేరు ఎందుకు హ్యాండిల్ చేయలేరు అంటే వాళ్ళు ఆల్రెడీ మోసపోయిన వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ డిసైడెడ్ అందులోకి వెళ్ళి వాళ్ళకి అసహాయం ఇస్తుంది మనకు కూడా కొంచెం కష్టం ఉండే స్టార్టింగ్లో రావడానికి కానీ చాలా కష్టంతో బయటకు వచ్చేసినాం బయటకు వచ్చినాక దేవుడు ఇంకా విశేషంగా చూపించు ఎందుకంటే ఆయన చూపించే దేవుడు ఆయన మాట్లాడే దేవుడు నీకు సంపూర్ణంగా ఏమంటారు ఇంగ్లీష్లో నిర్ధారణ అంత తెలుగులో కంప్లీట్ నిర్ధారణ అయినాకనే దాన్ని దయనంగా ప్రకటించగలం అన్ని వాక్యాలను పరిశీలించినాకనే దాన్ని దయంగా ప్రకటించగలం కాబట్టి ఇప్పుడు చూడండి దానికి మరికొంచెం కిందికి పోయినప్పుడు ఏ రీతిగా ఉంటుంది మర్మం చూడండి ఆయన వచ్చే ఏ రీతిగా ఫస్ట్ ఆర్బాటం పైన వరకు చూసినాం ఆర్బాటం అంటే ఏంటంటే అలజడి గందరగోళము భయము అల్లకొలము యుద్ధము యుద్ధ యుద్ధం యుద్ధ సమయంలో ఉన్నట్టు ఉంటది భయం విభత్సవం అలజడి ఆర్బాటం అంటే తర్వాత ప్రధాన దూత శబ్దం అంటే మికాయల దూత శబ్దం మికాయలు దూత అంటే మికాయలు దూత యుద్ధానికి సంబంధించిన దూత ఆయన సైనికులు నడిపించే దూత పాత నిబంధన కాలం మొదలుకొని ఈ కాలం వరకు మన ప్రవచ్చే టైం వరకు ఆయన యుద్ధ లీడర్ ఆఫ్ ద సోల్జర్స్ అన్నట్టు సైనికులకు అధిపతి మికాల్ దూత ఆయన బూర ఊదినంటే అందరికీ అక్కడికి వెళ్తే కిందికి దిగి రావాల్సిందే ఎక్కడి నుంచి అక్కడ నుంచి ప్రభు సన్నిధి నుంచి కిందికి దిగిరావాల్సిందే ఈ లోకంలోకి దిగిరావాల్సిందే యహోషపాత్తు లోయలో యుద్ధం అని మంది అని కదా అది ఇప్పుడు మన అక్కడ వాక్యం ఇంకెక్కడెక్కడ వెళ్ళిపోతుంది వాక్యం కాబట్టి ఇది చూడండి ఇప్పుడు మూడవది ఇప్పుడు చూడండి దేవుని బూర లాస్ట్ కి దేవుని బూర చూడండి మొదట ఆర్భటము రెండవది ప్రధాన దూత శబ్దము దాని తర్వాత అది లాస్ట్ బూర కడబూరా దేవుని బూర అంటే లాస్ట్ అంటే మొదటిది ఏంది ఆర్బాటం రెండవది దాని తర్వాత కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మొదటిది ఆర్బాటం అంటే యుద్ధం మనకి సైతాంతో యుద్ధం చేయబోతున్నాం రెండవది ప్రధాన శబ్దం కాబట్టి ప్రధానతో మనం లీడ్ చేస్తున్నాడు అని మీరు భయపడకండి నేను మీకు తోడైనా చెప్తున్నాడు దేవుడు తర్వాత దేవుని బూర కాబట్టి ఇవన్నీ బాగా అర్థం చేసుకోవాలా ఏ రీతి ఉంటది దేవుని బూర అంటే లాస్ట్ అన్నట్ ఇంకా కాబట్టి ఆ లాస్ట్ బూర వదిలి పేరు జరుగుతుంది ఇప్పుడు చూడండి పర్లోకం నుండి దిగి వచ్చిన మధ్యలో ఉండిపోతాడా దిగి దిగడం అనుందా లేదా పదం చాలా క్లియర్గా దిగి రావడం లేదా లేదు బ్రదర్ ఆయన మధ్యలోనే వచ్చి ఆగిపోతాడు బ్రదర్ అంటే అదే కదా ఎత్తప్రసంగం సంబంధించిన బోధ వాళ్ళు చెప్పే బోధ ఆయన మధ్య ఆకాశాలకు వచ్చి అక్కడే ఆగిపోతాడు అనేది నుంచి వీళ్ళు పోతారు పోయినాక అక్కడ ఏడేళ్ళు పెళ్లి విందు ఉంటుంది అక్కడ పంచభ పరమణాలు తింటాను కూడా విన్నా నేను వాక్యం అంటే ఇండియన్ స్టైల్ కదా అది ఇండియన్ మీల్స్ అవి ఇండియన్ హోటల్ ఫుడ్ సిస్టమ్ అంటారు పంచభక్ష పరమాణాల అంటే తెలుగులో చెప్తారన్నట్టు హైదరాబాద్ అయితే అక్కడ హైదరాబాద్ బిర్యానీ పెడతారు కదా చెప్తారు ఆంధ్ర వాళ్ళు అయితే పలావు అని చెప్తారు అంటారా కదా ఒకొక్కొక్కలాగా చెప్పుకుంటారు అంతే కదా పంచభక్ష పర్మణాలని చెప్తారు కొంతమంది కాబట్టి నేను విన్నా అక్కడ రకరకాల ఆహారాలు ఉంటాయి పెళ్ళి కదా కాబట్టి అక్కడ ఏడు ఏడు ఏళ్ళు ఏడు సంవత్సరాలు పెళ్లి బిందు ఉంటుంది బాగా ఎంజాయ్ చేసినాక ఎట్ల ఎత్తా మళ్ళకి ఇది దిగి వస్తారని అది ఎత్తడ సంగతి సంవత్సరం బోధ వినడానికి బాగుంది కదా నేను ఫస్ట్ టైం విన్నప్పుడు కూడా నాకు అనిపించిన అవును డెబ్బై డెబ్బై కిలోల బాడీ ఎట్లెత్త పడుతుంది ఏరోప్లేన్ ఎత్త పెడాలంటే ఎంతో ఎంతో కష్టంతో ఎత్త అది మళ్ళీ ఈ కిలోల బాడీలు ఎట్లా ఎత్త పడితే కదా మళ్ళీ డెబ్బై కిలోలు యావరేజ్ అద్దరు మెన్ అంటే కిలోలు విమెన్ అంటే ఎంత ఉంటుంది లేదు కేజెస్ అనుకో సెవెంటీ కేజెస్ బాడీస్ ఇవన్నీ గాలి ఎత్త పడుతుంటే ఎట్టు అది నేను వచ్చారు మీకు చూపిస్తా ఎవరికి కలిగింది ఫస్ట్ దర్శనం ప్రపంచంలో ఈ దర్శనం అందరు అమాంతంగా గాలికి ఎత్తబడము ఒక యవన స్త్రీకి కనిపించిన దర్శనం ఆ స్త్రీ ఆ దర్శనం పోయి చర్చిలో పాస్తర్కి చెప్తే పాస్టర్ అది విని మోసపోయింది మోసపోయి ఆ పాస్టర్ ఆ రోజు నుంచి ఆయన రకరకాల దేశాలకు పోయి అది బోధ ఆకరించి స్ప్రెడ్ చేసిండు అక్కడ నుంచి పోయి అక్కడి నుంచి పోయి ఒక ఏ ఏ దేశాలని నేను మీకు వచ్చేవరని చూపిస్తాను ఫస్ట్ ఏ దేశంలో పుట్టింది తర్వాత ఏ దేశం ఏ దేశం నుంచి ఏ దేశం ఏ దేశం నుంచి పాపులర్ అయింది దాని తర్వాత మన దేశంకి ఎట్లా వచ్చింది అవన్నీ నేను మీకు హిస్టరీ లెసన్ లాగా చూపిస్తా వచ్చేవరం అంతగా మోసపోయాం అన్న విషయాన్ని చూపిస్తున్నట్టే ఎయిటీన్ అంటే టూ ఇయర్స్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అది పిచ్చల విడిగా విజృంభించింది ఆ హోదా అంటే వాటి పని ఏంటంటే ఎట్లా ఏరుపగనా సాధ్యమైతే ఏరుపరచబడిన వారిని సైతము మోసపుస్తక వాడు వాడి పని అది కాబట్టి ఎట్లా మోసపుడ్చాలంటే ఇక ఇటువంటి మన ముస్లమ్మ ముచ్చట్లు లేక ఇవేమంటాం వీటిని చెద్దమామ కథలు నా దృష్టిలో చిన్నప్పుడు మేము చెందమామ పుస్తకాలు చదవటోళ్ళం బేతాల స్టోరీస్ అని అంత వింత వింతగా ఉండేవి ఇది ఆ టైప్ ఆఫ్ స్టోరీ అన్నట్టు అది పొరితగా చెప్తుంటే వినడానికి కూడా అమాంతంగా అందరు ఎత ఉన్నారు మధ్యాకాశానికి కింద ఏమో శ్రమలు ఉంటాయి అందరూ భయంకరంగా కొట్టుకుంటున్నారు చంపుతున్నారు రక్తపాతం అవుతుంది బాంబ్స్ పడుతున్నాయి న్యూక్లియర్ బాంబ్స్ పడుతున్నాయి యుద్ధాలు జరుగుతున్నాయి మేమేమో ఇవి ఏమి చూడకుండా మాట ఎంత వినడానికి చాలా బాగుంది కానీ అది ఆధారంగా ఉందా అంటే ఇది వాక్యం ఇంకొక వాక్యం ఉంది నేను మీకు తర్వాత చూపిస్తాను ఇది ఇది ముగించుకుందాం మీరు ఇప్పుడు చూడండి క్రీస్తున్నందుండి మృతులైన వారు మొదట లెతురు ఆ మీదట ఆ మీదట అంటే తర్వాత కొరెంది రాష్ట్రపతిగా ఏం చెప్పిండే ఇక్కడ అదే చెప్తున్నారు చూడండి ఆ మీదట సజీలమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనాల చూడండి ఇది ఇంగ్లీష్ లో ఎదుర్కొనడం అనేది అంటే ఇంగ్లీష్ లో కింగ్ జేమ్స్ లో ఉంది ఈ వైబుల్ ఉండకవచ్చు మీకు ఎదుర్కోవడం అంటే రెకనింగ్ అని పదం ఎదుర్కోవడం అంటే అంటే ముఖాముఖిగా నేను చూడబోతున్నాం మనం అది ఎదుర్కోవడం అనేది అంటే ఇంగ్లీష్ లో రెకనింగ్ అంటాం ఆయన ముఖాముఖిగా మనం చూడబోతున్నాం ఎవరు ఎదుర్కొంటారు ఆ విషయం అక్కడ చూడండి ఎవరు పరిగెత్తిపోతాడు సకల గోత్రంలో రొమ్మ పరిగెత్తిపోతారు ఇక్కడ ఎదుర్కొనే వాళ్ళు ఎవరు ప్రభుని అందునవారి ప్రభుని నిజంగా కరెక్ట్ గా అర్థ చేసుకుని ఆయన రాకడానికి సంబంధించిన విషయాలు బాగా అర్థ చేసుకుని ఆయన ఇదే రూపకంగా రాబోతున్నది గ్రహించిన వాళ్లే ఏ రీతిగా నమ్మిన్రో ఆ రీతిగానే వస్తుండ్రు కాబట్టి ఎదుర్కోగలరు లేదు నేను ఎత్తబడుతున్న శ్రమలు చూడకుండా అని నమ్మినవాడు ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది భయపడి పరిగెత్తిపోతాడు ఆయన నా అబ్బద్ధాన్ని నమ్మని నేను మోసపోయినని ఆయన అప్పుడు పశ్చాత్తాపడితే వానికి ఏం లాస్టం ఏం లాభం కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ బోధ కాదా ఆయన రాఘడు సంబంధించిన బోధ ఇంపార్టెంటా కాదా ఇప్పుడు చూడండి ఎక్కడ మోసపోతున్నాయి అనేది ఇప్పుడు చూపిస్తా ఇది చూడండి ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదాము ఈ ఒక్కటే వాక్యం అంత మోసానికి నడిపించింది ఎందుకు నడిపించిందంటే మీరు అనొచ్చు వాక్యం మోసపరుస్తారా అంటే వాక్యం ఎప్పుడు మోసపరచదు వాక్యము మోసం నుంచి బయటికి తీసుకొస్తుంది నువ్వు అర్థం చేసుకుంటే విధానంలో ఉంటుంది మోసం అంతేనా లేదా వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకుంటే విధానంలో నువ్వు మోసపోతా ఉంటావు కానీ ఎప్పుడైతే అది నీకు బయలుపరచబడ్డప్పుడు దాన్ని స్వీకరిస్తావో నువ్వు మోసంలోకి వెళ్ళి వస్తావు మనకు చూపించండి ఎవడైతే ఇందాక చూసినా మనం హెబిల్ రాష్ట్ర రెండవ అధ్యాయము నాలుగవ వచనంలో రెండవసారి ఎవరు మోసపోతారు ఎవరు మోసపోరు రెండవ అధ్యాయము నాలుగవ వచనంలో దేవుడు ధ్యానించండి దేవుడు తన చిత్తానుసారంగా చూడండి తన చిత్తానుసారంగా సూచక్రియలను మహత్కార్యముల చేతను అద్భుతములు మూడు పాయింట్స్ సూచక్రియలు మహత్కార్యములు అద్భుతములు నానా విధములైన అంటే ఎన్ని రకాలనే మనకు తెలియవు రకరకాల అద్భుతములు సూచక్రియలు మహత్కార్యములు ఎన్నెన్నో నానా విధములైన అద్భుతములు ఇప్పుడు చదవండి ఈ విధమైన ఈ విధమైన పరిశుధాత్మ వరములు మీకు పరిశుధాత్మ వరములుంటే ఏం జరగాల సూచక్రియలు జరగాలములు ఏ వివిధములు అంటే రకరకాల వరాలు రకరకాల వరాలు మళ్ళా చదవండి ఇప్పుడు అంటే మనకు ఉన్నాయి కదా ఎన్ని ఉన్నాయి ఎన్ని గిఫ్ట్స్ ఉన్నాయి పది కదా పదకుండా పదే కృపర పదే పది గిఫ్ట్స్ ఇచ్చండు పది వరాలు ఇచ్చండు దేవుడు కొరపతి చూస్తాం మనము అంటే విధములైనట్టే పది వరాలు ఉన్నాయి అవి లెక్క అవన్నీ తర్వాత చూడండి ఇప్పుడు పరుశురాత్మ వరములను అనుగ్రహించిన చేతను వారితో వారితో కూడా సాక్ష అర్థం చేసుకోండి ఇప్పుడు విని వారి చేత మనకు దృఢపరచబడ అంతే ను వింటేనే అవి దృఢపరచబడుతున్నాయి లైట్ తీసుకుంటే నీ సేవలో అద్భుతాలే జరగవు బాగా చేసుకోండి ఆ పది కృపవారులు నీకు ఉండవు నీ సేవలో మాయమైపోతాయి ఎందుకంటే పౌలే చెప్తారు కొన్ని రాష్ట్ర నిరర్థకమను ప్రభచనంలో కూడా నిరర్తకమవును అన్ని మాయమైపోతాయి వరాలు కూడా మాయమైపోతాయి అక్కడ వాక్యం కొరింతలాస పత్రికలో కేవలం ప్రేమ తప్ప ఏ శ్లో ప్రేమనే శాశ్వతం ఉండబోతుంది అన్ని మాయమైపోతాయి ఎందుకంటే నేను వచ్చినాక నీకు అవసరం లేదు ఆయనని నువ్వు ఎదుర్కొంటున్నావు కా ముఖాముఖిగా చూసినాక ఇవన్నీ ఎందుకు అవసరం లేదు కదా పరోక్షంగా చూస్తూ ఇప్పుడు ముఖాముఖి నేను ఇవన్నీ అవసరం నీకు ఉండదు ఆ విషయాన్ని అక్కడ హెచ్చరిస్తాడు దేవుడు కాబట్టి ఇప్పుడు చూడండి ఎందుకు మోసపోయింది క్రైస్తవ సంఘం ప్రపంచం అద్దట పదేడవ మొదట మృతులు లేతులు తర్వాత సజ్జలైన మనము వారితో కూడా ఏకంగా ప్రభును ఎక్కడ పోతాం బాగా అర్థం చేసుకోండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆకాశ కదా ఆకాశ ఫస్ట్ పాయింట్ దాని తర్వాత మేఘంల మీద అని ఉంది కదా ఫస్ట్ ఇవి రెండే జాగ్రత్తగా పరిశీలిస్తే ఎందుకు మన క్రైస్తవ సంఘ జీవితం మోసపోయింది ఇంత అర్థం చేసుకుంటాం ఇక్కడ ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఇవన్నీ చిహ్నపరంగా చెప్పబడ్డ వాక్యాలు ఎందుకు కావాలని దేవుడు అంత జాగ్రత్తగా వాటిని అక్కడ పెట్టినంటే అవును ఆయనకు తెలుసు ఎవడు మోసపోతాడో తెలుసు అబద్దాన్ని ప్రేమిస్తే మోసపోతాడు వాక్యం తెస్మ నష్టపడి ఎవరైతే సత్యం ని తృణీకరిస్తుడో నమ్మునట్లు మోసపుచ్చు ఆత్మని దేవుడు వారికి వారికి పంపించాలని వాక్యం నువ్వు ప్రేమించకపోతే అబద్దాన్ని ఆశ్రయించినట్లే కదా ఆటోమేటిక్ కాబట్టి ఈ విషయం అదే చెప్తున్నాడు ఆకాశ అంటే ఏం చెప్పండి మీకు అర్థం కాలి కదా ఆకాశ అంటే కరెక్టే నేనంటే యాక్చువల్గా వాటి అర్థమైంది ఆకాశ మండలం అంటే అర్థమైంది అంతేనా అంటే ఆకాశం అంటే ఎక్కడ ఉంటుంది ఒకటి పాయింట్ మండలం అంటే మండలం అంటే ఏంటి తెలుగు తెలుగు పదం మండలం మండలం గ్రామాల మండలం డిస్ట్రిక్ట్ మండలం అంటారు కదా జిల్లాలకు మండలాలంటారు మండలం అంటే స్థలం కదా ఆకాశ మండలం అంటే ఒక స్థలం అన్నట్టు మీరు ఇప్పుడు చెప్పండి ఆకాశ మండలం అంటే ఏంటి ఆకాశం అంటే పైన ఉంటది మండలం అంటే పైనున్న స్థలం పైన స్థలం పైన స్థలం పర్లోక రాజ్యమా ఓకే ఆకాశ మండలం అంటే స్థలము ఆకాశ స్థలం అంటే ఆకాశంలో స్థలం ఏం ఏముంది స్థలం చెప్పండి ఆకాశంలో అది శూన్యం కదా అది స్పేస్ అక్కడ ఏముంది స్థలం నువ్వైతే జూపిటర్ మార్స్ లో అయితే ఉండలేవు శరణాన్ని విడిచిపెట్టినాక మహిమ శరం పొందినాక అక్కడ పోయిన అర్థమే లేదు దానికి కాబట్టి అది కాదనట్టే కదా ఆకాశ మండలం అంటే ఇంకేదో ఉంది ఏంది ఆ మండలం ఆకాశవాసులు ఉండే స్థలమే ఆకాశ మండలం ఆకాశవాసులెవరు భూనివాసులెవరు పరిస్థితులు రక్షింపబడ్డవారు ఆయన కొరకు సమర్పించుకొని త్యాగపూరితమైన జీవితం జీవించిన వారు ప్రసవ కలిగిన వారు ప్రసవ వేదన కలుగుతూ ప్రసవించేవారు ఆయనలాగని ఆయన ఏలిగైతే సంఘాన్ని ప్రసవించిండో ఆ కలవరిశిలలో పక్కన పొడిచినప్పుడే కదా ప్రసవించడం అంటే అర్థం ఆ రక్తము కరణమే కదా రక్తం చిందిపోవడం వల్ల మనంతా రక్షబము ఆయన పిల్లలకు తేలైనం కాబట్టి ఆయన ఎనీథింగ్ శ్రమను అనుభవిస్తూ మనలందరినీ ప్రసవించిండో అదే శ్రమ అనుభవంతో మనము ప్రభు చరిత్ర నడిపించినప్పుడు మనమే ఆకాశవాసనం ఇది కాక ఆచారబద్ధంగా జీవించే వాళ్ళు భూనివాసులు అంతే తేడా కాబట్టి ఇప్పుడు మీకు అర్థం కావాలి ఆకాశ మండలం అంటే సరే ఇంకొక పాయింట్ ఏంటి బ్రదర్ మళ్ళీ చూడండి కొన్ని ఇక్కడ ఇక్కడ మనం పట్టుకుంటారు కదా ఇక్కడ ఎట్లా ఎట్ట తప్పించుకోవడానికి చూస్తా అట్టరా నేను ఎదురు తప్పించుకోవాలా నేనేమైనా దొంగనా తప్పించుకోవడానికి ధైర్యంగా ఎదుర్కోవాలి కదా ఎందుకంటే పీత రాష్ట్ర పాత్రికలు చెప్పండి ప్రతి క్షణము మీరు మిమ్మల్ని అడుగు ప్రతి వానికి సమాధానం చెప్పుటూ సిద్ధంగా ఉండండి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండమన్నాడు మరి మీరు ప్రతి క్షణము ఎవరు ప్రశ్న వాడికి జవాబిచ్చి సిద్ధంగా ఉండాలా మీరు సిద్ధంగా ఉంటే మీరు ఎంత కనిపెట్టుకొని ప్రార్థనలో ఉండాలి ఇవన్నీ తెలుసుకోవాలా తప్పకడుతారు మీరు రేపు పబ్లిక్ మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు ఈ వాక్యాలు చెప్తూ వాళ్ళు సైలెంట్గా ఉండరు కదా ఖచ్చితంగా ఇది రెచ్చగొట్టే ఆత్మ వ్యతిరేకమైన ఆత్మ సైతం అది రెచ్చగొడుతుంది నిన్ను నిన్ను ప్రవోక్ చేస్తాను స్టేజ్ మీద మాకు ఎన్నిసార్లు అయింది పబ్లిక్ మీటింగ్స్ అలా ప్రభు కృప ఉంది కాబట్టి మేము బయటకు వచ్చినాం అంతే ఎందుకంటే అది మాది కాదు కదా ప్రభుది కాబట్టి వేరే వాళ్ళని అయితే పగ పెట్టేసారు ఇది పెట్టేశారు అంటే నేను అనేది ఏంటంటే మన ఈ వారం అంతా నా బోధ నేను నేను ధ్యానిస్తున్న బోధ ఏంటంటే బోధకుని కంటే శిష్యుడు గొప్పవాడు కాడు నేను ఎవరు కూడా మీరు లైట్కి గుర్తు చేసినా కానీ నేను ఈ వారమంతా అదే ధ్యానిస్తున్నాను ఎందుకంటే మీ సేవ విశేషపూరితంగా ఉండాలా అంటే ఇది పాయింట్ అర్థం చేసుకోవాలి దాసుడు యజమాని కంటే గొప్పవాడు కాదు నువ్వు ఎంత గొప్ప సేవకుని కావచ్చు ఎంత కష్టపడచ్చు కానీ నీ ప్రభు కంటే గొప్పవాడి కావు ఆ థాట్ నీలోకి రాలేయకుండా జాగ్రత్తపడండి సెకండ్ పాయింట్ అది మొదటి పాయింట్ ఏంటంటే ఆయన కనిపెట్టుకోవాలా నూతన బలం పొందుకోవాలా నూతన అభిషేకం పొందుకోవాలా పక్షిరాజు యవనం వంటివనం మీకు ఇస్తానంట పక్షి వంటి యవనం అంటే ఒక్క పక్షి రాజు కాదండి పక్షి రాజులోనే అక్కడ వాక్యం కాబట్టి అందరము అట్లా తయారైతామని చెప్పి కట్టప వారం నుంచి ఈ వారం మటుకు ఈ మనం ధ్యానించుకోవాలి మీ వ్యక్తిగత జీవితాల్లో కూడా ధ్యానించుకున్న వాక్యం ఎట్లా తను హెచ్చింపబడాల ఎట్లా నేను తగ్గింపబడాల తను తను హెచ్చించుకునేవాడు తగ్గింపడను తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడు కాబట్టి నీ సేవ హెచ్చింపబడాలంటే నువ్వేం చేయాలి ఎట్లా తగ్గించుకోవాలి నేర్చుకోండి వాక్యాలు ధ్యానించండి ఆయన ఎట్లా తగ్గించుకున్నాడు హెబిలాసే అదే అధ్యాయంలో తీస్తున్నాం రెండవ అధ్యాయంలో ఆయన ఆయన దైవత్వాన్ని ఆధిక్యతని అంత విచ్చిపెట్టకంలో అదే అధ్యాయంలో రెండవ అధ్యాయంలో అంత గొప్ప సృష్టికర్త అంత పవర్ఫుల్ దేవుడు ఆయన మనుషులు అగ్ని నేత్రములు అపరించి పాదములు గలవాడైన ప్రకటన గ్రంథాలు తీస్తామైనా ఆయన కళ్ళల నుంచి అగ్ని వస్తూ ఉంటుంది అంత పవర్ఫుల్ గాడ్ మళ్ళీ ఆయన అవన్నీ విడిచిపెట్టి దేవదూతల నుంచి పొందుకుండే ఆధిక్యతను కూడా విడిచిపెట్టి దివరాత్రంలో ఆయన శుద్ధిస్తున్నారు హాలియా హాలలియా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అన్ని శుద్ధిస్తున్నారు దేవదూతలందరూ విడిచిపెట్టి ఆర్డినరీ సామాన్య మనిషిలాగా ఈ లోకలకు వచ్చి పుట్టి పుట్టినప్పుడు ఎవరైనా స్వీకరించారు ఎవరు స్వీకరించండి ఆయన పెరిగినప్పుడు ఎవరు స్వీకరించారు ఆయన మరించినప్పుడు ఎవరు స్వీకరించారు ఆయన జీవితం అంతా తృణీకరమైన జీవితంతోనే తన సొంత ప్రజలైనా ధృవీకరించారు తన సొంత రక్త సంబంధిలో అయినా ధృవీకరించారు తన తమ్ముళ్ళు ఆయన ధృవీకరించుకుంటూ మనం చూస్తాం వాక్యం యోసే గురించి మనం ఎక్కువ ఎక్కువ వాక్యం తన తల్లి చివరి వరకు ఎంతో పాటు దాని తర్వాత వ్యూహానకుడున్నాడు దాని తర్వాత తమ్ముళ్లలో తమ్ముడు చివరి వరకు ఉన్నాడు యాకో రక్త సంబంధి ఒక్కడే ఆయనకి దగ్గర పదకొండో పన్నెండు మంది తమ్ముళ్ళు సిస్టర్స్ కూడా ఉన్నట్టు మనం ఇక్కడ చదివిన ఎప్పుడు మనకు భయపడి రాద ఒక్క తమ్ముడే చివరి వరకు నిలబడగలిగిండి ఆయనకు అన్నలో దైవత్వాన్ని చూడగలిగింటి ఆయన ఆయన ఒక్కడే యాగవు భక్తుడు ఒక్కడే కాబట్టి ఈ మేఘములు అన్నప్పుడు మనం ఒక విషయం బాగా అర్థం జేమ్స్ నేను కొంతకాలం నుంచి జేమ్స్ రాంగ్ మీకు చూపిస్తాను కానీ మీరు ఆల్రెడీ మీకు ఆ ప్యాటర్న్ అర్థమైపోయింది ఎట్లా వాకి నేను చిన్న కంటే నా దగ్గర జేమ్స్ రాంగ్ నెంబర్స్ అది రాదు ఆ సాఫ్ట్వేర్ లేదు ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్లో అవి రావు కొనుక్కోవాలి నేను సెపరేట్ కదా ఆ సాఫ్ట్వేర్ని జయంసానంగ బస్టె మీరు చూడండి మీకు చాలా తేటగా వెళ్ళబోతుంది మేఘం అంటే దేనికి సంబంధించి మేఘం అన్నప్పుడు ఆయన మహిమకు సాదృశ్యం ఆయన మహిమ ఏంది అంటే తన బిడ్డలే ఆయన మహిమ అనుంది అక్కడే చూడండి రెండో రాష్ట్రపతి రెబుల్ ఆయన మహిమని మనకి ధనింపజేసిన ఉంది చూడండి దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషి కొరకు మరణము హూడండి దూతల కంటే కొంచెము తక్కువ చేయబడిన యేసు మరణం పొంది పొందినందున చూడండి ఇప్పుడు బాగా మహిమ ప్రభావంలతో కిరీటము ధరిం ధరించిన వాణిగా ఆయనను చూచున్నాము అక్కడ దానికి ముందు అనుకుంటా ఆయన మనకు అటువంటి మహిమను ధరింపజేసాడు అక్కడ వాక్యం వారిని కొంచెం తక్కువ కనుక చేస్తే అది అది అక్కడ నుంచి మిస్ అయిపోయి చేసిన వాక్యం మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నేనైతే జాగ్రత్తగా ఉంటాను ఎందుకంటే మోసపోను నేను ఒకప్పుడు ఇప్పుడు మోసపోను నేను నువ్వు దేవతల మనల్ని ఎట్లా దేవుడు అక్కడ ఉంది వాక్యం మనల్ని దేవతల తక్కువగా చేసి కొంచెము మహిమ ప్రభావాలతో మనకి కిరీటం ధరిపజేసాడు ఆయన మహిమ ప్రభావం మనకి ధరిపజేసాడు కిరీటం లాగా కాబట్టి మేఘము అంటే దేనికి సంబంధించి అంటే జేమ్స్ రాంగ్ నెంబర్స్ క్లియర్గా ఉంటుంది మేఘము అంటే మహిమ అని అర్థం ఎప్పుడు ఎట్లా అర్థం చేసుకుంటావు బ్రదర్ ఎట్లా చెప్పగలవు బ్రదర్ అంటే జేమ్స్ రాంగ్ నెంబర్స్ చెప్పినంత మాత్రం నాకు కరెక్టా బ్రదర్ అంటే కాదు సొలమును రాజు మందిరాన్ని ప్రతిష్ఠించినప్పుడు దేవుని మహిమ మేఘము వలె మందిరంలోనికి వచ్చానని చూస్తాం వాక్యం నేను చూసిన వాక్యం నేను చూసిన చాలాసార్లు మేఘము వలె ఆయన మహిమ మందిరంలో నిం నింపబడే యాజకుం లోపలేక లోపల పోలేకపోతారు ఆ మహిమలోనికి కానీ మనకి ఆ మహిమను ధరింపజేసింది ఈరోజు కేవలం మన ప్రభు వలన అందుకు మనం వేసుకుని విడిచిపెట్టలేము ఎట్టి పరిస్థితుల్లో నేనేమైనా ప్రభు అని పాట పాడతాను కానీ అది అంత ఈజీ కాదు అయినా ఆ మహిమ మేఘం వలే లోపలికి వచ్చినప్పుడు అందులో ఎవడు పోలేకపోయాడు అంత పవర్ అయినది మహిమ ఆ మహిమని నీకు నాకు ధరింపజేసిండే నువ్వు ఎంత జాగ్రత్తగా కాబట్టి ఇప్పుడు చేసుకోండి తన ప్రియులే ఆ మహిమ లేక మనమే ఆయన మహిమ రక్షింపబడ్డ వారమందరమే ఆయన మహిమ ఈ లోకంలో అందుకే ఆయన మహిమని మనం వ్యక్తపరచాలంటే ఆయన వెలుగు మహిమ వెలుగు రూపకంగా ఉంది ఆయన వెలుగుని ఇతరులకు ప్రకటించాలా అదే ఆయన మహిమ లోపలే ఉంటే ఏమర్థం ఉంది అది బయటికి వెలిపోలా వెలుగు ఈ లోకానికి వెలిగించాలా ఆయన మహిమ ఆ రీతి గుంట దేవుని బిడ్డలే ఆ మహిమ కాబట్టి దేవుని బిడ్డలే ఆ మేఘము మీరు అని అట్లెట్లంటే బ్రదర్ మహిమనే మేఘమైతే మేఘమైతే మనుషులు ఎట్ల చూడండి హెబిలాస్ట్ర పత్రికలో హెబులాష్ట్ర పత్రికలో పదకొండవ అధ్యాయమా ఇంత గొప్ప సాక్షి సమూహము చెప్పండి ఇప్పుడు చూడండి మేఘములు ఎవరు ఎక్కడ వాక్యం ఎవరు సాక్షి సమూహం అని బిడ్డలు ఇంత గొప్ప సాక్షి సమూహం ఎట్లా ఉందంటే మేఘము వలే కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి తెస్లో రాష్ట్ర పత్రికలు రాసిన చెప్పిన పౌలు హెబ్రికి వచ్చేటప్పుడు ఇంకొక వాక్యం చెప్తాడా అబద్ధం చెప్తాడా ఇక్కడొకరాక చెప్పి ఒకరికి చెప్తాడా కొన్ని దిల్లరా చెప్పిన ప్రకారంగా మర్మం గురించి తెస్లికి సంఘానికి వేరే రీతికి చెప్తాడా తెస్లో సంఘానికి చెప్పిన రీతిగా హెబ్రి సంఘానికి వేరే రీతికి చెప్తాడా చెప్పాడు కదా ఆయన అబద్ధికుడు కాదు కదా మన ప్రభు కూడా అభితికుడు కాదు కదా నువ్వు నేనట్లయితే మన అబద్దికులం మనం అయితే మేము అబద్దికులం అరీతిగా బోధించి అబద్ధాన్ని కాబట్టి దాని విడిచిపెట్టిన మనం మేగము వలే ఉంద కదా చాలా తేటగా ఈ సాక్షి సమూహం రక్షిపబడ్డ వాళ్ళే మేగము అని ఎంత తేటగా చెప్తుంది కాబట్టి ఇప్పుడైనా మేఘముల మీద వస్తుంది అవును ప్రజలు మళ్ళీ మీద వస్తుందని చెప్తుంది కదా ఈ వాక్యం చూడండి మళ్ళా సరే మేఘముల మీద కొనిపబడదము కాగా కాక కాగా సదా కాలం మనం ప్రభుత్వం కూడా ఉందేమో మేఘముల మీద కొనిపోబడదాం అన్నది కదా ఇంద క్లౌడ్స్ అనేది ఇంగ్లీష్లో అయితే నేను ఇంగ్లీష్ గురించి మాట్లాడతాను నేను చెప్తాను ఆన్ ద క్లౌడ్స్ అని లేదు కదా ఇంగ్లీష్ ఆన్ ద క్లౌడ్స్ అంటే మేఘముల మీద అని అలా క్లౌడ్స్ అంటే మేఘములో మేఘములు ఎట్లా చెప్పండి మేఘములు ఎట్లా మనం సాక్షి సమూహమే మేఘం అని చెప్తున్నప్పుడు నువ్వు మేఘములు ఎట్లా చూడండి అక్కడ క్రింద రాయబడింది నోట్స్ ఫుడ్ నోట్స్ లో కొన్ని ప్రాచీన పత్రికలలో మేఘంల ఎందు కొనిపోబడదామని రాయబడి చూడండి అక్కడ వాక్యం ఉందా కొన్ని పాచన పత్రికలు ఏమైనా అంటే ఆయన మేఘంలో ఎందు కొనిపోబడతాం ఇప్పుడు మీరు చెప్పండి ఎట్లా కొనిపోబడతాం మేఘంలో ఎందు అదేమో ఆవిరి మేఘం దాంట్లో ఎట్లా పోతాం నువ్వు నువ్వేమో వైమశరం పొందినవు నీకు అవసరం లేదు ఆ మేఘం కూడా కాబట్టి మేఘము దేనికి సూచిస్తుంది అంటే సాక్షి సమూహానికి సూచిస్తుంది మనమందరము ఆయన మహిమలోనికి ప్రవేశిస్తున్నామని చెప్తుంది ఆ వాక్యం నీకు ఎట్లా తెలుసు మహిమను ధరించుకున్నట్లు ఈరోజు ఈ రోజు వాక్యం నేను నమ్ముతున్నాను కాదు నమ్ము నేను దాన్ని స్వీకరిస్తున్నా ఆయన మనల్ని ఆయన ఆయన మహిమను ఎవరికి పంచుకోడు కానీ మనకి ధరింపజేసినట్టే అందరికీ ధరింపజేస్తాడా సాక్షి సమూహానికే నువ్వు నువ్వు అనొచ్చు సాక్షి సమూహం అంటే ఏది బ్రదర్ ఆయన వాక్యని ప్రకటించకుండా ఎవడు సాక్ష్యం ఇవ్వలేడు నువ్వు కేవలం ప్రార్థన చేసుకొని భర్షం చేసుకొని ఇంట్లో ఉంటే నువ్వు సాక్షి సమూహం కానే కాదు ఆ విషయంలో మనం కాంప్రమైజ్ కాం ఎందుకంటే మనం మతాన్ని విడిచిపెట్టి బయటకొచ్చేవాళ్ళం మతంలో ఉంటే లోపల హలలిగా పాఠాలు పాడుకుంటా వర్షిప్ చేసుకుంటా గంటల గంటలు భాషలో ప్రార్థన చేసుకుంటా ఎక్కువ పొందుకుంటా ఉంటాం పరిశుధాత్మ ఎందుకు పొందుకుంటున్నామంటే కూడా తెలియదు ఎందుకని గంటలు గంటలు వర్షిప్ చేస్తున్నావు అంటే అవును బ్రదర్ పరిశుద్ధంగా నేను పొందుకోవాలి పరిశుభ్రలు కట్టే పొందుకుంటున్నా ఏం చేస్తున్నావు పొందుకొని నువ్వు సాక్షి సమూహం ఉండడానికి పొందుకుంటున్నావు అపోస్త మన ఆయన తిరిగి వెళ్తప్పుడు ఏమంటున్నాడు పరిశుద్ధాత్మ మీరు శక్తిని అందుదురు దాని తర్వాత బూదిగంధంలో వరకు నాకు అది సాక్షి సమూహం అంటే పరుషుత్మం ఎందుకు బోధకాలంటే సాక్షి సమూహంగా తిరగడానికి ఆయన కడబూరం రోగినప్పుడు ఆయనతో పాటు కలుసుకోవడానికి లేదు మేరు ఇవన్నీ నాకు అవసరం లేదు నాకు ఇవేం అవసరం లేదు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయంకి వచ్చేపటికి సంఘం ఎత్త పడుతుంది కల్ట్ బోధకులు చెబుతున్నారు కాబట్టి మూడవ అధ్యాయం నుంచి ఇరవై అధ్యాయం వరకు నాకు అవసరం లేదు వేరు వాక్యం అది నిర్లక్ష్యమైన క్రైస్తవ జీవితం మీరు అందుకే క్రిస్టియానిటీలో ప్రకటన గ్రంథం అర్థం కాదు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఎక్కడ మోసపోయినారు సైతాన్ని అక్కడే కొట్టేయండు ఇందులో జ్ఞానం గలదు అని చెప్తున్నప్పుడు వీడికి జ్ఞానం వద్దు ఎందుకంటే జ్ఞానం అంటే బుద్ధి జ్ఞానం వేసినవే కదా బుద్ధి జ్ఞానంలో సర్వసంపదనలు మన ప్రభులో గుప్తంలో అయినాయి మన ప్రభు గురించి తెలుసుకునేయకుండా వాడు మోసగించాడు క్రైస్తవ సంఘాన్ని అందుకు వాళ్ళు ప్రవణ గ్రంథంలో మూడవది నుంచి ధ్యానించారు అంత భయంకరమైన మోసం కానీ మనం అందులోకి వెళ్ళి బయటికి రాగలిగినాం కాబట్టి ప్రవణ గ్రంథాన్ని అంత థేటర్ చూడగలుగుతున్నాం మనం ఎవరికి ఎవరికి చూపించని విధానంగా ప్రభు మనకు చూపించేది మనం ఏ స్పెషల్ కాదు ఆ విషయం మనం అర్థం చేసుకోవాలా ఆయన మహిమను ధరింపజేసేయండి కాబట్టి మనం అర్థం చేసుకలుగుతున్నాం క్రీస్తు కలిగిన మనసుని మనం ధరించుకున్నాం కాబట్టి మనం వీటిని అర్థం చేసుకుంటున్నాం ఆయన మనసులు కలిసిన వాక్యాలు ఆయన హృదయం కలిసిన వాక్యాలు ఆయన మనసును ధరించుకోకపోతే నీకు ఎప్పటికీ అర్థం కావు కాబట్టి ఇప్పుడు మీరు మనం ఈ రోజుకి ఇది మర్మం కాదు ఏంటో మర్మం ర్యాప్చరా రిజరక్షన్ రిజరక్షన్ అంటే పునరుద్ధానం ఎత్తబడట మర్మమా పునరుద్ధాన మర్మమా మళ్ళీ ఎత్తబడట ధైర్యం సరిపోతుంది అని చెప్పడానికి అబద్ధం లేదు అక్కడ వాక్యం కడపురం రోగినాకనే కానీ ఇప్పుడు అంత డీటెయిల్గా నేను చూపించాను ఇది ఎట్లా స్టార్ట్ అయిందని మీరు తెలుసుకుంటే చాలా అప్రయపడమన్నా ఎవరైనా అడిగినా కానీ వాళ్ళకి మీరు చెప్పగలరు ఎందుకంటే ముందు వాక్య అర్థమైనాక సాంఘిక పరంగా ఎట్లా స్టార్ట్ అయింది ఎట్లు దాన్ని మనం అర్థం చేసుకుంటున్నామని చెప్పాలి దాని తర్వాత కిమ్ లేహే సినిమా గురించి నేను చెప్తాను వచ్చేవారు సినిమాలు అంటే చాలా మందికి ఇష్టం కదా వినడానికి థిమ్ లేహే సినిమాల ద్వారా ఆయన ధనికుడు అయినాక ఆ సినిమాలో ఏముందో నేను చూపిస్తాను మీకు దాని తర్వాత ఆ సినిమాకి సంబంధించిన ఒక విషయం నేను మీకు చెప్పాలి ఎందుకంటే నేను ఎంతో కష్టపడ్డా సినిమా గురించి అందుకు నేను మీకు చెప్పాల ఆ పాయింట్ నేను ఒకప్పుడు ర్యాప్చర్ కల్టి పోద నమ్మిన వాడిని దాన్ని ప్రకటించిన వాడిని ధైర్యంగా కానీ దాన్ని ఇంకా బాగా విస్ విజృంభించి నేను తీర్మానించుకున్నాను ఏమైందో నాకు నేను మీకు చెప్తాను ఎందుకంటే అది దేవునికి విరుద్ధంగా ఉన్నప్పుడు నువ్వు ఎంత యథార్థంగా ఎంత పరిశుద్ధంగా ఎంత పవిత్రంగా ఉన్నా ఎంత ప్రార్థన ఉన్నా అబద్ధమైన బోధని నువ్వు ప్రకటించడానికి ప్రయత్నించినప్పుడు దేవుడిని ఎలా ఆపుతాడో అది నేను మీకు వచ్చేవారం మీరు వచ్చే వారం రెగ్యులర్గా వస్తారు కదా లేదంటే ట్రిక్ ఉపయోగిస్తున్నది మీద జోక్ అంటే సీరియస్ తీసుకోకండి టైం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తున్నాను తొమ్మిది అయిపోయింది త్వరగానే వెళ్ళిపోదాం అనుకున్నాం క్లైమేట్ బాగాలేదని కాబట్టి ఆ టీమ్ లేహే అనేవాడు జెఫ్రీ గ్రాంట్ వీళ్ళందరూ మాస్తు డబ్బులు సంపాదించడం ఈ బోధ మీద నేను మీకు చెప్పినా కూడా మీకు డబ్బులు సంపాదించుకుంటే ఈ బోధ పాటించండి మీకు ఈ డబ్బులు వద్దు నేను అక్కడ సంపాదించుకుంటే ఈ బోధ మీకు వద్దు మీకు డబ్బులు ఇక్కడ కావాలన్నా డబ్బులు అక్కడ కావాలన్నా తీర్మానించుకోవాల్సింది సేవ మీది నేనైతే ఇక్కడ తృణీకరించుకున్న డబ్బులని కోటీశ్వరిని కావచ్చు నేను నేను ఇప్పటికూ కూడా కానీ నేను కూడా ఎంజాయ్ చేయను ఇప్పటికి కూడా ఒకటే చపాతి తింటాను ఈరోజు కూడా ఒకటే చపాతాను చెప్తున్నాను ఎవ్రీడే ఒకటే చపాతి తింటా ఎక్కువ తిన నాకు ఎక్కువ తినకూడదు నాకు స్ట్రెంత్ ఫుల్ ఉంది బాడీ బిల్డర్ కంటే ఎక్కువ ఉంది స్ట్రెంత్ అది వాళ్ళకి తెలదు కదా నీకు ఒక్కరికే తెలుసు అది ఆయన చెప్పేది ఏంటంటే మా దగ్గర ఎవరైనా గెస్ట్ హౌస్ ఆఫీస్కి నా టిఫిన్లో సగం ఇచ్చేస్తా వాళ్ళకి నేను తినేది సగమే టిఫిన్ అని చెప్తున్నాడు ఆయన అది ఆయనగా నాకు ఎందుకు స్ట్రెంత్ ఉందంటే చెప్పండి స్ట్రెంత్ ఎక్కడంటే ప్రభు నుంచి తప్ప ఎవ్వరు నుంచి తినే ఫుడ్ నుంచి రానే రాదు కాబట్టి ఆయన ఆయన కొరకు కనిపెట్టుకుందాం పక్షిరాజు యవనం పొందుకోవాలా మనము నూతన బలము పరశుదాత్మ అభిషేకం మనకు అవసరం నువ్వు ఈరోజు నుంచి ప్రార్థన చేయి ప్రభ నాకు పరశుదాత్మ అభిషేకం అనుగరించి ప్రవ్వ మా చర్చ బోధించలేదు ప్రవ్వా పరశుధాత్మ లేకుండా నా వాడు కాడన్నాడు ప్రభు నా ఆత్మ లేనివాడు నా వాడు కాడనుడు మళ్ళీ నీకు లేకుంటే నువ్వు ఎట్లా కాబట్టి ఆత్మను పొందుకోవడానికి ప్రయత్నించండి కళ్ళు మూసుకొని కొంతసేపు ప్రార్థనలో కూర్చున్నాం పరశుద్రవకు దేవ మీకు వందాలైనా ప్రవ్వ ఇది ఎంతగానో భారంగా ఉంది నా మీద చాలా కాలం నుంచి కానీ ఈ రోజుకి మీరు నాకు అది రిలీజ్ ఇచ్చినారు మీకు ఎంతో బాగున్నాను ఇది అనేకులకి ఉంది ప్రభా భారం కానీ రిలీజ్ కాని స్థితిలో ఉంటుంది కానీ మేము తీర్మానించుకున్నాం ప్రవ్వా ఈ బోధ రిలీజ్ కావడం వల్ల అనేకులు విడిపోవడం జరుగుతుంది ప్రవ్వా అనేకులు విడిపోయారు కూడా ప్రభా సత్యం ప్రకటిస్తే విడిపోతున్నారు సత్యం ప్రకటిస్తే ఏకం కావాలా అపోస్ల బోధ ఐక్యతగలిగిన బోధ కానీ ఈరోజు లేదా బోధ అంతా విడిపోయిన బోధ అబద్ధాలని కల్పించుకున్న మత మతం ఈరోజు మనుషుల కల్పితాల బోధలతో ఉన్న అందుకే అవిశ్వాసంలో పడిపోయింది క్రైస్తవ సంఘం మీరు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొనన్నారు ప్రవ్వ ఆ కల్వలసల్లో మీరు చూపించిన ఆ బలియాగం వృధాకారానికి వీలేదు ప్రవ్వ మేము అందుకొరికే ఈ యొక్క వాక్యాలను ధ్యానిస్తున్నాం వీటిని అందుకే గొప్పజనం కొరకు ప్రకటిస్తున్నాం వాళ్ళని మీ సన్నిధిని నడిపించుకోవాలని అటువంటి ప్రసవ వేదన మమ్మల్ని పట్టి పీడుస్తుంది ప్రవ్వ మేం మటుకు ప్రవ్వా కాం గొడ్రాలం కాం ప్రవ్వా మేము ప్రయాస పడుతూనే ఉంటాము అయినా మీ యొక్క కృప మాకున్నంత కాలం చాలు ప్రభు మాకు ఏం అవసరం లేదు ఈ లోకంలో మీ కృపలో మేము జీవించాలా చివరి వద్ద పరిశుద్ధ స్థలంలో మీరున్నారు ప్రభావ మీ సన్నిధి రావాలంటే మేము పరిశుద్ధంగా తయారు కావాలా మాలో ఎటువంటి అపవిత్రత లేకుండా కాపాడండి నాయన మాలో ఎటువంటి అవిశ్వాసం లేకుండా కాపాడండి మాలో ఎటువంటి దినాశకం లేకుండా కాపాడమని ప్రార్థిస్తాం అయినా ముఖ్యంగా ప్రభావ మాలో ఎటువంటి వేషధరణ లేకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం యథార్థతతో వినయ వైభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ చేసే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి తండ్రి మేము సిద్ధంగా ఉన్నాం మీరు పంపిస్తే ఇవన్నీ మేము గొప్ప జనం చూపించాలా మీ మర్మం ముగింపు కాలంలో ఉన్నాం వీటిని మేము అర్థం చేసుకోవాలా అనేపి ప్రకటించాలా అటువంటి సేవలో మమ్మల్ని అందరిని నడిపించి మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ దూతల ఖాతాలో తీసేసి సరళం చేయమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమె